పరిశుద్ధు రఘు దేవా వేసాయా మీకు స్థుతులు స్తోత్రాన్ని ఆయన అబ్రహా ఇస్సాకు యా కొబ్బల గొప్ప దేవా మీకే వదనాలు వేసాయా ప్రభా అబ్రహంకు చేసిన యొక్క వాగ్దానాలు ప్రభా మా జీవితంలో మీరు నడిపిస్తుంది మీకెంతో వందనాలు ఆ రీతి ఆగినట్లుగా ప్రభా మీ ప్రాణాన్ని మా ఒకరుకు బలియాగంగా అర్పించి దాని ద్వారా మమ్మల్ని అబ్రహం సంతానంగా మీరు మార్చుకున్నారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రభావ మేమేమిచ్చి కూడా ఇక రుణం చెల్లించుకోలేము ప్రభా ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రబ్బ మీ బిడ్డలుగా స్వీకరించి మీ యొక్క పరిశుద్ధ అభిషేకం దయచేసి మీ యొక్క పర్లో గొప్ప జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసుకునేందుకు మీకు ఎంతో వనాలు ప్రభావ కాబట్టి యథార్థతతో పరిశుద్ధతతో మీ యొక్క సేవ మేము చేయలాగా వినయ వయభక్తులు కలిగి మీ కొరకు జీవించేలాగున్నా సహాయపడమని ప్రార్థిస్తున్నాం కొంతకాలం నుండి ప్రభా చిన్న ప్రవక్తలకు సంబంధించిన ప్రవేశాలు మేము ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయకులుగా ఉండి నడిపించిన దాన్ని బట్టి మీకెంతో వదనాలు మీ కా గ్రంథం గురించి కొన్ని వారి నుంచి మేము ధనిస్తున్నాం ప్రవ్వ యుగ సమాప్తిలో ఆ యొక్క ప్రవచనాలు నెరవేరుతున్నాయి మీ కా కాలంలో మీ తర్వాత నెరవేరని ఆ ప్రవచనాలు ప్రభావ మా కాలంలో నెరవేరడం మీరు మాకు ఇవి చూపిస్తుంది మీకెంతో వదనాలు మతపరమైన క్రైస్తవ జీవితంలో వీటిని చూడలేని స్థితిలో గుడ్డితనము కలిగి ఉంటుండగా ప్రభావ ఏ రీతిగానన్నా వారికి ఇవన్నీ మేము చూపించాలా ప్రభా దానికి మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు సాయం మాకు అనుగ్రహించండి రోషం ధైర్యంగా వీటిని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి సమర్థించుకోకుండా ప్రభా మా సొంత తలంపులకు మేము చోటు ఇవ్వకుండా ప్రతి క్షణం మీకు చోటించేలాగునా మీ ఎదుట అంగీకారంగా నిలబడేలాగునా సాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమంనా ఈ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రవ్వా మీరే మాకు సహాయకులుగా నడిపించండి వాతావరణాన్ని అదుపులోనికి తీసుకోండి ప్రవ్వా ప్రతి విషయంలో మీకు అంగీకారంగా మేము ఉన్నలాగా సేపడండి వీటిని వినడమే కాదు ప్రవ్వా దీన్ని అర్థం చేసుకొని మా శరీరాలలో మా హృదయాలలో వాటిని జీర్ణించుకొని దాని ప్రకారంగా మేము జీవించాలా అనేకులకు దాన్ని ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో నడిపించమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె ఈరోజు అక్టోబర్ ఏడవ తారీఖు రెండు వేల పద్నాలుగో సంవత్సరం బెబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా దేవుని క్యాలెండర్ ప్రకారంగా ఈరోజు దేవుని దృష్టి క్యాలెండర్ అంటూ లేదు తేదీ అంటూ అసలేదు కాలంలో సమయంలో ఆయన ఆ దీనంలో ఉన్నాయి మనం ఎప్పుడు లార్డ్స్ క్యాలెండర్ పాటిస్తాం దేవుని క్యాలెండర్ పాటిస్తాం అంతేరా గత నాలుగు వారాల నుంచి మనము మీకా గ్రంథంలోని ప్రవచనాలను ధ్యానిస్తున్నాం పోయిన వారము గంట నర సమయం రికార్డింగ్ అవడం వలన దాన్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఎందుకంటే గంట నర ఫైల్ పెద్దగా ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని వినడం కూడా చాలా టైంతో కూడింది కాబట్టి దాన్ని రెండుగా విభజించితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ లాగా ఎవరన్నా సునాయసంగా దాన్ని ఒక భాగం విన్నాక కొంత గ్యాప్ ఇచ్చినాక ఇంకొక భాగం వినొచ్చు అందుకని రెండుగా స్ప్లిట్ చేసి ఇంటర్నెట్ లో పెట్టిన నేను వినొచ్చు కావాలంటే ఈరోజు మనము మూడవ అధ్యాయాన్ని ముగించుకుంటున్నాం పోయిన వారము మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం మూడవ అధ్యాయంలో ఏం జరిగిందన్న విషయాన్ని ధ్యానిస్తున్నాం మూడవ అధ్యాయం ముఖ్యంగా యాచకులు లేక ప్రవక్తలు ఏ రీతిగా జీవించారు మీకా కాలంలో అన్న విషయాన్ని మనం పోయిన వారం దీర్ఘంగా ధ్యానిచ్చినాం అవి అచ్చు బుద్ధినట్లు మన కాలంలో నెరవేరుతున్నట్లు మనం చూసినాం ముఖ్యంగా మీకా అంటే యహో వారెవరు అని అర్థం ఆయన పేరుకి జేమ్స్ ట్రాంగ్ నంబర్ ప్రకారంగా మికా అంటే ఏడుగురు ఇస్రాయేల్ యొక్క నామము అని కూడా ధ్యానించిన మనం కాబట్టి ఈ ఏడుగురు ఇస్రాయలు అంటే ఏడు అంటే ఏడు సంఘాలు లేక క్రైస్తవ సంఘానికి సాదృశ్యం ఏసుక్రీస్తు నామము పెట్టబడ్డ సంఘానికి సాదృశ్యం కాబట్టి మీకా అనేవాడు క్రైస్తవ సంఘం కొరకు వీటిని ప్రవచించేడు అతనికి అవి తెలియవు కానీ మన కాలం వరకు అవి ముద్రీకరి ముద్రించబడ్డాయి మన కాలంలో దేవుడు ముద్రలు విప్పిండ్ ముద్దలు విప్పేవాడు ఆయన ఒక్కడే యోగ్యుడు ఎవరికి ఆ యోగ్యత లేదు దేవుని ముద్దలు విప్పాలంటే గొరపిల్ల తప్ప ఎవరు విప్పలేరు యేసు తప్ప ఎవరు విప్పలేరు కాబట్టి ఇవన్నీ ముద్దలు విప్పేసి మన కాలానికి అర్థమయ్యేటట్లు ప్రభు మనకి ఇవన్నిటిని చూపిస్తుండూ అని మనం విశ్వసించాల ప్రభు తప్ప ఎవరివి చూపించలేదు ఎందుకంటే ఇవి పుస్తకాలలో ఉండాల్సినవి కావు టీవీ ప్రోగ్రామ్స్ ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ రేడియో ప్రోగ్రామ్స్ వల్ల కనబడనివి వినబడనివి కాబట్టి ఇవి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మనకు బయలుపరచబడుతున్నాయి ఆయననే ముద్రలు విప్పేవాడు ఆయన తప్ప ఎవరికి ఆ యోగ్యత లేదు ఆయన విప్పకపోతే మనకి మనం వాటిని చూడలేము అవి కేవలము తన బిడల కొరికే విప్పిండు అని మన మత శ్రోతలు చూస్తున్నాం ఇవి ఒక తరం వారికి ఒక తరం వారు వీటిని గ్రహించరు ఎందుకంటే ఇవి వారికి అనుగ్రహించబడలేదు ఇవి మీకు అనుగ్రహించబడ్డాయి అని ముందుగానే ఆయన హెచ్చరించింది కాబట్టి ఇవి మన కొరకు అనుగ్రహించబడ్డాయి మనం అర్థం చేసుకుని ఇంటి దారి కూర్చొని మంచిగా బిర్యానీని కూర్చడానికి అంతేనా లేక వీటిని అర్థం చేసుకుని అనేక ప్రాంతాలకు పోయి ప్రకటించడానికి అంతే కదా మనకు అది అప్పగించబడ్డ పని కాబట్టి అది యథార్థతతో మనం చేయాలా ముఖ్యంగా పోలవరం ధ్యానించిన వాక్యం నాకు చాలా భయమేసింది అది నేను ప్రకటిస్తున్నాను మీ తర్వాత నేను నేను ప్రకటిస్తుంటుంది కానీ నాకేమంతాగా అనిపించదు ఎందుకంటే మీరు వినేసి వెళ్ళిపోతారు కానీ దాన్ని నేను ఇంటికి వెళ్ళి ఆ వారమంతా దాన్ని కంప్యూటర్లు ఎడిట్ చౌకి పెట్టుకుంటారు హెడ్ఫోన్స్ చౌకీ పెట్టుకొని ఎడిట్ చేస్తుంటే అప్పుడు నాకు తెలుస్తుంది ఇది ఈ వాక్యం ఇట్లుందా ఇంత ఎఫెక్టివ్ ఉందా అని అప్పుడు నాకు నా హృదయంలో అది నాటుకుంటూ ఉంటుంది దాని నుంచి బయటకు వచ్చినా గానీ నా హృదయంలో అది నాటుకోవడం అనేది నేను వింటనే వింటనే అది నాటుకుంటుంది విశ్వాసం ఎప్పుడైనా వింటే వస్తుంది కదా కాబట్టి నాకు ఎప్పుడు విశ్వాసం వస్తుంది నేను రికార్డింగ్ విని ఎడిటింగ్ చేసి ఆ నాయిస్ ఈ లారీ శబ్దాలు దాని హార్న్ శబ్దాలు ఇవన్నీ ఎడిట్ చేసినప్పుడు అవన్నీ తీసేసినప్పుడు మంచి నీట్గా వినేవాడికి నీట్గా ఉండేటట్టు తయారు చేయాలనే తపనతో చేస్తూ ఉంటే అప్పుడు నాకు అర్థం అనిపిస్తుంది అది వింటుంటే ఎక్కడ నీకు భయం వేస్తూ ఉంటుంది కానీ భయపడి కూడా అని చెప్పి నేను భయపడకూడి నమిక మాత్రం ఉంచేడి మీరు భయపడరు మీరు పరిగెత్తరు నిదానంగానే వెళ్తారు అని యశ గ్రంథం ద్వారా మనతో మాట్లాడటం ప్రభు శ్రీమాల కాలంలో మనం పరిగెత్తాం కానీ గొప్ప భయంకరంగా పరిగెత్తుతూ ఉంటుంది ఇక్కడికి అక్కడికి చనిపోదామని పరిగెత్తుతూ ఉంటుంది కానీ చావు వారి దగ్గరికి రాదు వారి దగ్గర దూరంగా పారిపోతుంది అయితే మీక ఆశ్చర్యకరంగా ఆయన ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ప్రవర్తించిన వాడు ఇతర ప్రవక్తల్లా కాదు మీక వంటి వాడు ఇంకొకడు ఆమోసు ఆమోసు గొర్రెలను కాసుకుండేవాడు చాలా మన తెలంగాణ భాషలో చెప్పాలంటే గామడ్ అంటాం పక్కా గామడు అంటాం అంటే పక్కా ఊరోడు అంటాం అటువంటి వాడు గోసి కట్టుకొని గడ్డము జుట్టు అంతా ఇరబోసుకొని సరిగా డ్రస్ లేదు టై అసలేదు కోట్ అసలేదు అటువంటి వాడు వచ్చి ఊర్లకి ఊర్ల నుంచి వచ్చి సిటీకి వచ్చి ప్రవచిస్తే మనుషులు విటరా పిక్చర్ అటరా లేదా సరే ఆమోసు అటువంటి వాడు గొర్రెలం కాసుకుంటూ కాసుకుంటుంటూ దేవుని ప్రవచనం వస్తే అక్కడ నుంచి ఊరు నుంచి సిటీకి వచ్చి ప్రవచించు నిరసనకి వచ్చి ప్రవచించడం మనం చూస్తాం మీక కూడా అంతే మీకా కూడా మొరిషత్ అనే గ్రామం కి సంబంధించిన వాడని మనం మొదటి వర్షంలో చూస్తాం కదా అక్కడ అక్కడ నుంచి అతను వచ్చి ఎరుజలేంకి మరియు ఉత్తర దిక్కున సమరయ్య ప్రాంతానికి అంటే దేశానికి మొత్తం ప్రవచిస్తుండూ అది కాగా ప్రపంచానికి ప్రవచిస్తున్నట్లు అనేసి మనం కొంతకాలం కింద చూడండి రెండో వర్షంలో సకల జిల్లారా అంటే ప్రపంచానికి అంతా ప్రవచనం ఇస్రాయలారా అంటే ఇస్రాయల్ దేశస్తులకు యూధ ప్రజలారా అంటే యూదులకు సంబంధించింది కాబట్టి ఇస్రాయల్లకు యూదులకు కాగా సకల జలులకు ఈ ప్రవచనం అంటే ఇది ప్రపంచానికి అంతా సంబంధించింది ప్రవచనం కాబట్టి హెచ్చరిస్తుండ్రుడు ప్రపంచం అంతా ముఖ్యంగా మన కాలంలో ఇస్రాయల్ అన్నా యూదులన్నా క్రైస్తవులు మనకి బయలుపరచలేదు అది ఇంకా క్రైస్తవులకు బయలుపరచబడలేదు ఎందుకంటే వాళ్ళు దాన్ని చూడలేకపోతున్నారు అంతరంగం ముందు అసలైన యూదుడు పౌలు ద్వారా మనకు బయలుపరచడు రోడ్డు రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయంలో కాబట్టి అసలైన యూదులు క్రైస్తవులు ప్రభుత్వ నమ్ముకున్న కానీ వాళ్ళకి తెలియదు అసలైన ఇస్రాయల్ రూర రాష్ట్ర పాత్రిక ఎనిమిదవ పదకొండవ అధిలో మనం జనిస్తాం అసలైన ఇస్ ప్రజలు క్రైస్తవులు అని పౌలు మనకు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి పౌరులు అవి అప్పుడే బయలుపరచబడ్డాయి పౌలు బయలుపరచబడి అవన్నీ అక్కడ కానీ ఆ ముద్రలు విప్పబడ్డాయి కానీ మనుషులు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎందుకు గ్రహించలేని స్థితిలో ఉన్నారు నువ్వు ప్రభలో ఉంటే వాటిని గ్రహించగలవు ఈ గ్రహించలేవంటే ఖచ్చితంగా నువ్వు ప్రభలో లేవనట్టే ప్రపంచకుడు ఎందుకు గ్రహించలేకపోయాడు ప్రభలో లేడు కాబట్టి వాటిని చదువుతున్నాడు ఆసక్తి ఉంది చదువుతున్నాడు కానీ గ్రహించలేని స్థితిలో ఎందుకంటే ప్రభులుడతని హృదయంలో ఎప్పుడైతే బాప్తిజం పొందిండో వాటిని అన్నింటినీ సంపూర్ణంగా అర్థం చేసుకునే స్థితికి ఎదిగిండి చెప్పేవాడు ఖచ్చితంగా చెప్తాడు ఫిలిపు చెప్పాలా ఫిలిపు ఏమని చెప్పాలా నువ్వు చదువుతున్నా కరెక్టే కానీ నీకు అసలేంది ముఖ్యమైనది ఏంది ఇంటెలిజెన్స్ కాదు మత క్రైస్తవ జీవితంలో ఇంటెలిజెన్స్ రకరకాల పుస్తకాలు వేసుకొని పుస్తకాలు వేసుకొని చదువుతారు నీకు ఆ ఇంటెలిజెన్స్ అవసరం లేదు నీకు కావాల్సింది ఫస్ట్ రక్షణ అనుభవం రక్షణ అనుభవము బాప్తిజము పరశుదాత్మ అభిషేకం బాప్తిజం నువ్వు పొందకుండా పరశుదాత్మ అభిషేకం పొందలేవు ఎందుకంటే అది క్రమం అదొక విధానం మారుమన్స్ పొందాలా పాపక్షమాపణ నిమిత్తము ఏసుగేసిన పాపసం పొందాలా అప్పుడు మీకు పరిశుదాత్మ అనువారం అనుగ్రహించబడను ఇవి స్టెప్స్ ఫోర్ స్టెప్స్ మారుమన్స్ అంటే నీ హృదయంలో పశ్చాత్తాపం ఉండాలి నేను పాపిని పుట్టుకతోని పాపిని నా జీవితం అంతా పాపంలో జీవించమన్న పశ్చాత్తాపం నీలో ఉండాలా దాని తర్వాత పశ్చాత్తాపం నుంచి పాపక్షమాపణ పశ్చాత్తాపంలో ఉన్నప్పుడు నేను పాపిని ప్రగ్వా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు కాబట్టి పాపక్షమాపణ అంటాం అది రెండవ స్టెప్ పశ్చాత్తాపంతో కన్నీరు విడుస్తూ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు క్షమాపణ జరుగుతుంది కాబట్టి మారు మనసు పాప క్షమాపణ దాని తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం దాని స్టెప్ ఫైవ్ నువ్వు సేవ జీవితాన్ని సిద్ధపడడం అది క్రైస్తవ జీవిత విధానం కానీ ఇవన్నింటినీ తారుమార్ తీసుకుంది క్రైస్తవం జీవితం మత క్రైస్తవం చిన్న పిల్లలకి పాప్తిసం ఇస్తే వానికి ఏం తెలుస్తుంది వాడు ఎప్పుడు మారుమనిస్సు పొందాలా వాడు ఎప్పుడు పాపక్షమాపణ పొందాలా వాడు ఎప్పుడు పర్షుదాత్వ అభిషేకం పొందుకోవాలా మన జీవితాలు ఆయనతో గాని మనం సేవకి తగం ఫస్ట్ చూడండి మనము అపోస్తకరలు చూస్తాము దేవుని బిడ్డల లేక శిష్యులు అపోసులు దయ్యను వెలగొడుతున్నసి ఇద్దరు వచ్చి దయను వెలగొట్టు ప్రయత్నిస్తారు అప్పుడేం చెప్తుంది దయ్యం పట్టిన వాడు వాళ్ళ మీద పడి నాకు వీళ్ళందరూ ఎవరో తెలుసు వీళ్ళు సర్వనత్తిని దేవుని కుమారుని వీళ్ళు వీళ్ళెవరో నాకు తెలుసు ఏసరో నాకు తెలుసు మీరెవరు అని వాళ్ళ మీద పడి వాళ్ళ బటలాన్ని చింపేసి వాళ్ళని రక్కేస్తే వాళ్ళు పారిపోతారు కాబట్టి సేవ చేయాలంటే అందరు చేస్తారు కాబట్టి నేను సేవ చేస్తాను అనేది కానే కాదు సేవ చేయాలనే తప్ప ఆసక్తి చాలా ఇంపార్టెంట్ కానీ ఫస్ట్ నీ జీవితం సరి చేసుకోవాలా నీ ఇంటినీ చక్కబెట్టుకోవాలా అంటే నీ హృదయాన్ని సరి చేసుకోవాలా నీ హృదయాన్ని చక్కబెట్టుకోవాలన్నట్టే నేను మారు మనసు పాపక్షేమ ఏసు బాప్తిజం పొందడం దాని తర్వాత పరిశుధాత్మ అభిషేకం ముందుకోవాలి ఇవి స్టెప్స్ చాలా ప్రాముఖ్యమైనవి వాటిని మనము ఎక్కడా కాంప్రమైజ్ కావద్దు ఎట్టి పర్సన్ కాంప్రమైజ్ కావద్దు నేను అనేక సార్లు ఈ విషయం జ్ఞాపకం చేస్తుంటా ఎందుకంటే నాకు ఆ కన్వీషన్ వచ్చినప్పుడు డిసెంబర్ అని కూడా నేను చూడలే భయంకరమైన చలికాలం అని కూడా చూడలేదు తెల్లవారి పోయి ఆ చల్ల నీళ్ళని నేను బాప్సం పొందిన తొట్టి బాప్తిజపు నీళ్ల తొట్టిలో చల్లగా ఉంటాయి నీళ్లు డిసెంబర్ కాలంలో 6 o'clock క్లాక్ పోయి అంత గాఢంగా చీ కట్టుకుంటే అందరినీ నిద్రపోతుంటే నేను ఆ టైంలో పాస్తే లేపి నాకు ఇప్పుడు బాప్తం కావాలా అనేసి నేను బాప్సం పొందిన జిడ్డుగా ఎందుకంటే నాకు తెలుసు ఆ టైం అది చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడు నాకు నిజంగా ఆ యొక్క దర్శనం కలిగింది నిజంగా ఆ యొక్క రక్తపు మడుగులు నేను మునిగి లేస్తున్నట్లు అతడు తొట్టి నిండుగా రక్తం ఉన్నట్లు నేను చూసిన అంటే దర్శనం కండతం కాదు నా హృదయంలో అది కనిపించింది రక్తంలో మునుగు లేస్తున్నట్లు ఎందుకంటే నేను నాకు కన్వీక్షన్ నాకు ఆ తీర్మానం నేను ఎట్టి బస్సులో ఈ రోజు పొందాల్సిందే ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడైనా చిలకరింపు పాపం పొందిన ఆ పాస్టర్ నన్ను నాకు ఇప్పటి జ్ఞాపకం ఆ పాస్టర్ పేరు మాణిక్యం పాస్టర్ ఎందుకంటే చాలా కాలం అతను వృద్ధాప్యం వరకు కూడా ఆయన పాస్టర్ ఉంది ఎస్పీజీ అక్కడ నేను చిలకరింపు పాక్సన్ అంటే చిన్న పిల్లలకి ఇక్కడ చేతులు పాస్టర్ ఆ చిన్న తొట్టి ఉంటుంది అక్కడ చేయబెట్టి తలమిట్ల మూడు సార్లు పెడతాడు అన్నట్టు అంటే అది పాపం అయిపోయినట్లు అది పిల్లల చిన్నపిల్లల బాప్తిజం అనేది దూతంలో బోద కచితంగా అది కేథలిక్ మతం నుంచి వచ్చింది ప్రొటెస్టెంట్స్ ఎందుకంటే తల్లి గుణగణాలు కూతురుకు వస్తాయి అనేసి ఉంది వాక్యం ఒక స్థలంలో నేను ఇప్పుడు దాని గురించి మీకు ఇప్పుడు చూడదు కాబట్టి కేథలిక్ గుణగణము ప్రొటెస్టెంట్ సంఘాలకు వచ్చేసినాయి క్యాథలిక్ విధానాల సిద్ధాంతాలన్నీ ప్రొటెస్టెంట్ సంఘంలోకి వచ్చినాయి మాటిన్లూతరు ప్రొటెస్టెంట్ సంఘం అంటే క్యాథలిక్ మతం నుంచి బయటకు వస్తేప్పుడు ఆ ఆచారాలు పద్ధతులన్నీ బట్టుకొచ్చేస్తాడు అందుకే లూథరన్ సంఘంకి వచ్చినాయి లూథరన్ సంఘం నుంచి తక్కిన ప్రొటెస్టెంట్ సంఘాలకు అన్నిటికీ వచ్చేసినాము ఆచారాలు మనం మటుకు అన్యజనుల ఆచారాలు అభ్యసింపకుడి అని చెప్పిండు ఇర్మియా గ్రంథంలో కాబట్టి వాటిని అసహించుకొని మనం వాటి నుంచి బయటికి రావాలి మనకి ప్రభు ఏం చూపించిండు అపోస కరెల్లో శిష్యులు ఏ రీతిగా వాటిని పాటించిందో వాటిని మనం పాటించాలి నీకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలంటే ఆ క్రమాన్ని పాటించాలి సరే ఎడారిలో అరణ్యంలో నీకు నీళ్లు ఉండవు కాబట్టి నువ్వు అక్కడ ఏసుక్రీస్ అన్న ఇవ్వలేవు కాబట్టి దేవుడికి ఆ విషయం అర్థమవుతుంది ఈ ప్రాంతంలో నీళ్ళు పాప్సం ఎట్లు సరే నకం సకి మురికి కాలువ దొరికింది మురికి కాలువ మురిగింది అంటే నీళ్లు అంతంత నీళ్లు ఉన్నాయి కొన్ని మనకు నీళ్లు కూడా దొరకవు కాబట్టి అటువంటి టైంలో దేవుడు మనకి సహాయకుడిగా ఉండే నడిపిస్తుంటాడు కాబట్టి సరే నీటి బాప్సిజ్మము దాని అగ్ని లో బాప్తిజం రెండు బాప్తిజంలకు విధానాలు ఉన్నాయి కాబట్టి నీటి బాప్తిజము అది సాదృశ్యంగా నువ్వు పాపకు జీవితం నుంచి బయటకు వచ్చేవా దానికి అది ఒక నిదర్శనంగా ఉంటుంది కానీ అసలనే బాప్సము ఇచ్చేవాడు నా వెనక వచ్చేవాడాడు నాకంటే శక్తిమంతుడని బాప్తిజం ఇచ్చి చెప్పాడు నేను మీకు నీటితో బాప్సం ఇస్తాను అతను మీకు ఆత్మతోను అగ్నితోను బాప్తిజం ఇస్తాడు అని అది అంటే క్రమం ఫస్ట్ నువ్వు ఏ స్క్రిస్తున్న బాప్సం పొందినాక నీళ్ళలో దాని తర్వాత నీకు ఆత్మ అభిషేకం జరుగుతుంది ఆత్మలో బాప్సం జరుగుతుంది దాని తర్వాత అగ్ని చేత జరుగుతుంది అంటే అగ్నిచేత బాప్తిజం అంటే అది సంపూర్ణత అనట్టు ఫైనల్ బాప్తిజం అది ఇవి చెప్పలేరు కూడా ఎవరు కానీ వ్యూహాను బాప్తిజం ఇచ్చే యోహానికి ఎప్పుడో బయలుపరిచింది దేవుడు అవి రెండు అవి విధానం అది ద్వారా బాప్సం పొందినాక అది సాదృశ్యం ఎందుకంటే సాక్ష్యం అనమాట నువ్వు నీ పాపకు జీవితం సమాధి చేయబడినది తొట్టిలో నువ్వు నూతనంగా జన్మించినవు బయటకు వచ్చినావు సమాధిని తన్ని ఆయన ఎరిత లేల్చి లేచిండో నువ్వు అరితగా లేచినవు నిదర్శనంగా నువ్వు అందు నుంచి బయటకు వస్తున్నావు వచ్చినాక నీకు పరిశుధాత్మ అభిషేకం అనేక నేను చూసాను అంటే నేను ఎక్కువ ఎక్కువ మందికి బాక్స్ ఇవ్వలేదు కానీ కొన్ని స్థితులలో కొన్ని పరిస్థితుల్లో కంపల్సరీగా నేనే ఇవ్వాల్సి వచ్చింది అప్పుడు ఇచ్చినప్పుడు మురికి చిన్న చెరువు చెరువు అంటే అది అట్లా అక్కడ పాండ్ లాగా నిలబడిపోతాయి నీళ్లు పోతా ఉంటే ఫ్రెష్ గా ఉంటాయి అట్లానే ఉండిపోయినాయి నీళ్ళవి అంటే మురికి నీళ్ళు కానీ ఆ ఊర్లో అదే అదొకటే ఒక కుటుంబము అక్కడ బాప్సం కంపల్సరీ మాకు కావాలి రోజు అనేసి తీర్మానించుకోరు ఒక కుటుంబం అంటే ఇద్దరు అన్న వాళ్ళ భార్యలు అంటే రెండు కుటుంబాలు ఆ రీతిగా అర్థం చేసుకుంటే అన్న వాళ్ళ ఇద్దరు భార్యలు అంటే నలుగురు ఆ రోజు ఎట్టి మాకు బాప్సం కావాలనేసి వాళ్ళు తీర్మానించుకోరు ఎక్కడంటే ఐడి బొలారం నాయ ఎక్కడుంటే అది చిన్న తొట్టి తీసుకోకపోతే చెరువు చెరువుకి తీసుకెళ్ళి అని నాకేమో కొన్ని కొన్నిసార్లు ఎనక ముందు చెరువులు దిగుతూ పాములు ఉంటాయేమో అవి అనేసి నీకు విశ్వాసం లేదా బ్రదర్ అంటారు చాలా మంది వాళ్ళ విశ్వాసం చూసి మనకు సిగ్గరి కలుగుతా ఉంటుంది వాళ్ళు ఎంతో ఆసక్తితో బాప్సం తీసుకోవాలని పోయి బాప్తిజం ఇవ్వకముందే వాళ్ళ మీదకి పర్శురాత్మ వచ్చేసింది కొన్నిసార్లు అట్లా కూడా ఉంటది మనం మతపరమైన జీవితము చిన్నప్పటి నుంచి క్రైస్తవ జీవితంలో పుట్టిట్టం కానీ మనకు అటువంటి అనుభవాలు లేవు కానీ అన్నిలు అన్నిలు దేవుని ఎరగని వాళ్ళు సత్యం ఎరగని వాళ్ళు వాళ్ళు ఆ రోజు ఆసక్తితో వచ్చి వాప్సం పొందినప్పుడు చేతులు ఇంకా వాళ్ళ మీద పెట్టలే నేను ఇంకా నలుగురు అట్లే ఉండి చేతులు మూసుకొని కండ్లు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళ మీద ఇట్లా చేయి పెట్టకముందే అందరినీ పరశురాత్మ వచ్చేసి అంతా కొట్టుకుంటున్నారు అటువంటి అనుభవాలు కూడా జరుగుతూ ఉంటాయి సరే నువ్వు అనొచ్చు పరశు బాప్ నీళ్ళలో బాప్సం ఇచ్చినాకేనే కదా పరశుదాత్మ అభిషేకం అవసరం లేదు కండిషన్ అట్లా కండిషన్స్ పెట్టుకుంటే మతపరమైన జీవితం ఇది విధానం ఇది ఒక క్రమం ఏర్పరచండి సరే అరణ్య నీళ్లు ఉండవు కాబట్టి పశుతాత్వ అభిషేకం జరుగుతుంది ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అంటే అంత నీళ్లు ఉండవు ఆఫ్రికా ఖాండంలో నీళ్లు దొరకవు తాగడానికి దొరికితే గొప్ప మరి అటువంటి టైంలో వాళ్ళకి పరశుతాత్వ అభిషేకం ఇప్పుడు జరుగుతూ ఉంటుంది కదా అది విధానం కాబట్టి వీటిని మనము క్రమం చొప్పున చేసుకోవాలి లేకపోతే ఆ పాశానికి మనకి తేడా ఏం లేదు వాళ్ళ అన్యాయంగా జీవించడం మనం మీక గ్రంథాలు కాబట్టిక ఒక మారుమూల గ్రామం మోరిషత్ అనే గ్రామం నుంచి వచ్చినవాడు మీక యషయా ప్రవక్తకు సమకాలికుడు అని కూడా మనం గనించాం అయితే ఆశ్చర్యం ఏంటంటే మీక ఒక ఊర్లో నుంచి బయటకు వచ్చినవాడు అంటే చిన్న ఊరు ఎవరు గురితెరగాని మోరిషత్ అనే గ్రామంలోకి వెళ్ళి బయటకు వస్తే యషయ మట్టుకు యరుసలెంలో ఆ రాజుల దగ్గర రాజభవనంలో ఉన్న ప్రవక్త తేడాదే దేవుడు నేను ఎక్కడి నుంచే ఎన్నుకుంటాడు అనేది మనం అర్థం చేసుకోవాలి నువ్వు ఏదో మారుమూల గ్రామంలో నువ్వు ఆమోసు గడ్డం పెంచుకొని గొర్రెం కాస్తున్నావు కాదు నువ్వు ఎట్లా ఉన్నావు కాదు నీ నీ జీవిత విధానం ఎటునన్నది కాదు నీ హృదయ పరిస్థితి ఎటు ఎటువంటిది అనేది గొర్రెని కాచేవాడు ఆమోసు అటువంటి వాడిని ఎటువంటి దావిది కూడా అంతే కదా ఎంతో ఆసక్తితో గొర్రెం కాచినవాడు అటువంటి దావెది ఏర్పరచుకున్నాడు దేవుడు అదే రీతిగా యష ఆయన రాజభవనంలో ఉంటున్నా గాని ఆయన నీ ప్రవర్తనలాగా దేవుడు సరే నువ్వు ఎక్కడ ఉన్నది కాదు నువ్వు రాజభవనంలో ఉంటే నేను రాజులాగా జీవిస్తాను అనేది కాదు ఊర్లో ఉంటే నేను పక్క గామడివాడిలాగా జీవిస్తా అనేది కాదు అంటే ఊర్లలో కూడా జీవిస్తారు మనుషులు వాళ్ళు ఇష్టం ఉన్నాడు ఇష్టానుసారంగా మనం అందరము ఆయన ఇష్టానుసారంగా జీవిస్తేనే ఆయన మనల్ని ఎన్నుకుంటాడు అన్న విషయము వీరిద్దరి నుంచి మనం నేర్చుకోవాలి ఆశ్చర్యంగా ఏంటంటే ఆయనకి ఈయనకి చాలా కొన్ని వందల కిలోమీటర్ల దూరం కానీ వాళ్ళ ప్రవచనాలు సేమ్ ఉంటాయి ఆ టీవీలు లేవు ఆ కంప్యూటర్స్ లేవు ఇంటర్నెట్స్ లేవు ఆ రోజు ఫోన్ చేసుకుని ఈరోజు ఏసా చెప్తున్నాడు మీక నేను ఈరోజు ప్రవచనం చెప్పబోతున్నా నువ్వు కూడా ఆ ప్రవచమే చెప్పు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు కానీ ఇద్దరి ప్రవచనాలు ఒకే రీతిగా ఉంటాయి ఆశ్చర్యకరంగా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా వీరు ఖచ్చితంగా పరిశుద్ధాత్మావేశం చేత వాటిని ప్రవచించిందని దానికి సాక్ష్యము మీక మనకి మూడవ అధ్యాయమే చెప్తున్నాడు చూడండి మూడవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో నేనైతే యాకబు సంతతి వారికి తమ దోషమును ఈశ్వరులకు తమ పాపమును కనబర్చుటై యహోవా ఆత్మావేశం చేత బలముతోనూ తీర్పు తీర్చే శక్తితోను ధైర్యముతోనూ నిలబడిన వాడినై ఉన్నాను కానీ పరశుద్ధాత్మ అభిషేకం ఉంటే నీకు ధైర్యము బలము ఉంటదన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కదా మనం ఎంత బారీరకంగా శరీరంలో ఎంతో బలహీనత ఉండొచ్చు మనకి ఎంత అనారోగ్యం ఉండొచ్చు ఏమైనా బలిత కానీ ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుందో నువ్వు ఎక్కడని బలంతో ధైర్యంతో ఆ మనుషులకి ఉంటావు వాళ్ళకి ఇవి ఉంటావు ఆయన ఇసల్ పదల గురించి అంటున్నాడు యూదుల గురించి అంటున్నాడు సరే ఇసాల్ పదాలు అంటే ఉత్తర దిక్కున ఉన్నారు దక్షిణ దిక్కున యూదులు ఉన్నారన్న విషయం మనము కొన్ని వరల క్రితం అయితే ఎందుకు ప్రవచిస్తుండు ఏమి ప్రవచిస్తుండు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఇసలు ఏరితిగా జీవించిండ్రు అనేది మనము మొదటి అధ్యాయం అంతా చూస్తే రెండవ అధ్యాయంలో ఆయన తీర్పు ఎంత ఎంత సమీపంగా ఉంది అనేది మనం ధ్యానించినాం అయితే మూడవ అధ్యాయంలో వారి అధిపతులు వారి యాజకులు వారి ప్రవక్తలు ఎంత భయంకరంగా జీవించిండ్రు అన్న విషయాన్ని నేను చూపిస్తాను సరే ఇప్పుడు మీరు చూడండి ఆ ప్రధానులు అధిపతులు సర్పములు తేలివి రెండు గుంపులు ఎప్పుడైనా జ్ఞాపకం తీసుకోండి ప్రధానులు అధిపతులు ప్రధానులు అంటే చీఫ్ లీడర్స్ ప్రధానులు అంటే అందరికంటే చీఫ్ వారి కింద ఉండే లీడర్స్ ని అధిపతులు అంటారు కాబట్టి ప్రధాని అంటే సరే ప్రధాని మంత్రి అంటే మీకు తెలుసు కదా ఆయన కింద ఉండే వాళ్ళు మినిస్టర్స్ అన్నట్టు అధిపతులు అన్నట్టు కాబట్టి మూడవ అధ్యాయంలో సర్పముల తేలి గురించి హెచ్చరిస్తున్నట్టు సర్పముల తేలి మీరు ఎప్పటికీ మారారు మీకు కఠినమైన శిక్ష ఉంటుంది విషయాన్ని జ్ఞాపకం చేస్తుండీ మూడవ వర్షాలు మూడవ అధ్యాయంలో నేను ఇలాగ ప్రకటించి యాకబు సంతతి యొక్క ప్రధానులారా అంటే యాకబు సంతతి ఉంది వారికి ప్రధానలు ఉన్నారు రెండు గుంపులు ఉన్నాయా ఇప్పుడు చూడండి ఇస్రాలు అధిపతులారా మళ్ళా రెండు గుంపులు కనిపిస్తున్నాయి మీకు సంతతి యొక్క ప్రధానులారా ఇస్రాల అధిపతులారా అంటే ఇసాయిల్ పేదలు అంటే ఉత్తర దిక్కులు ఉన్నారు యాకోబు అంటే దక్షిణ దిక్కులో ఉన్నారు కాబట్టి రెండు గుంపులు ఏమని వాళ్ళకి హెచ్చరిస్తున్న చూడండి ఇక్కడ అంటే సర్పములు తేళ్లు ఎట్లా జీవిస్తాయి యాకబు సంతతి లేక ఇసాయల్ అంటే గొప్పజనం యాకబు సంతతి అన్నా ఇసాయల్ అన్నా గొప్ప జనం అధిపతులు అంటే సర్పములు తేళ్లు కాబట్టి మళ్ళా మీకు మూడు గుంపులు కలిసే ఉన్నాయి చూడండి మొదటి వచనంలో అయితే మీరు ఎట్లా జీవించిండ్రు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం న్యాయము ఎరిగిడుట మీ ధర్మమే కదా మీరు ప్రధానలు అధిపతులు అయింది న్యాయం ఎరిగి ఉండడం మీ ధర్మం అంటే ఖచ్చితంగా మీరు న్యాయం చేకూర్చాలా న్యాయం చేయాలా మనుషులకి మీరు ప్రధానులు మీరు అధిపతులు కాబట్టి మీరు న్యాయం చేయాలి నేను పోయిన వారము భీరంగా ధ్యస్తున్నా ఈ దేశంకు గతి ఏంది ఈ దేశమే కాదు ప్రపంచమంతట అట్లనే ఈ దేశంలో కరప్షన్ ఎట్లా ఉంటుంది మొత్తం నాటకపోయింది వేర్లతో ఎక్కడ ఏ ప్రాంతం కన్నా మీరు బాగుండి దేశంలో ప్రతి గవర్నమెంట్ సిస్టమ్స్ లో లంచగొండి తనము పేర్కొపోయింది దాన్ని చెకినా బయటికి రాదు అంతగా నాటుకపోయింది పునాతులకి దాన్ని ఎవరు తీయలేడు ఎటువంటి మినిస్టర్ నరేంద్ర మోడీ కాదు కదా ఎవరు కూడా తీయలేదు ఎందుకంటే వాళ్ళు ఆ సిస్టమ్ పోతే వాళ్ళటనే తయారైపోతారు ఎంత మంచుడే కానీ ఆ సిస్టమ్ పోతే వాళ్ళటనే తయారైపోతారు నాకు అప్పుడు గ్యాప్ అవ్వండి నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఆ ప్రాంతంలో టిఎల్ ఆస్మాన్ అని ఒక గొప్ప దేవ దైవ జనుడి మన దేశానికి వచ్చింది ముఖ్యంగా హైదరాబాద్కి వచ్చి నేను మీరు విన్నారా టిఎల్ ఆస్మాన్ టిఎల్ ఆస్మాన్ వాళ్ళ తన భార్య డేజీ ఆస్మాన్ హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళు త్రీ డేస్ వాక్యం ప్రకటించిన అన్నాడు మీ దేశము అభివృద్ధులకు రావాలంటే ఒక సీక్రెట్ నేను చెప్తా అన్నాడు ఆ సీక్రెట్ ఎప్పుడు చెప్తా మీరు ప్రతిరోజు వస్తే చెప్తా అనేసి మూడో రోజు చెప్పిండ సీక్రెట్ అంటే మీ దేశం నుంచి లంచవొండి తనాన్ని మీరు తొలగించండి అప్పుడు మీ దేశం అభివృద్ధి చెందుతుందండి ప్రతి దానికి లంచం గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ ని చూడడానికి పోవాలంటే కూడా సెక్యూరిటీ గార్డ్ కి డబ్బులు ఇవ్వాలా ఓ బెడ్ కావాలంటే వార్డు మ్యాన్ కి వార్డ్ బాయ్ కి డబ్బులు ఇవ్వాలా మా పేషెంట్ నుంచి సరిగా చూడాలంటే నర్సుకి అంత ఇవ్వాలా రికవర్ అయినాక ఎంతమంది ఉంటారు పది మంది అంటే పడతారు పది మందికి ఇవ్వాలా అంతా భయంకరంగా ఉంటుంది క్యాన్సర్ హాస్పిటల్ పోతే డాక్టర్లు ఇంకా అన్యాయంగా ఉంటారు సరే హాస్పిటల్స్ విధానంగా చూస్తే ఎడ్యుకేషన్ విధానంగా చూస్తే కూడా అది ఎక్కడ చూసినా డబ్బులు తీసుకోవడమే ఎవరు చూసినా డబ్బులు తీసుకోవడమే లైసెన్స్లకి డబ్బులు తీసుకోవడమే ప్రతి దశలో లంచం తీసుకోవడమే కాబట్టి ఇక్కడ ఏ ఒకటి కూడా నీతిని అనుసరించిన జీవితం మనకు అనిపించదు సరే ఇది మా దేశమైన అనిల దేశంలోనే ఉంటుంది అంటే క్రైస్తవ దేశంలో మరీ భయంకరం కాబట్టి ప్రపంచమంతటా ఇది విస్తరించి సకల జిల్లాలే హెచ్చరిక ఈ యొక్క వాక్యాలు చెప్తున్నాడు కాబట్టి ఈ అధిపతులు మరియు ప్రధునులు న్యాయము తెలిసిండి కూడా దాన్ని పాటించలేదు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఆయనను మేలును అసహించుకొని ీడు చేయ ఇష్టపడదురు సర్పములు తేళ్ళని ఎప్పుడు కూడా మేలు చేయవు అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలా ఇది కేవలం మనకి తప్ప విరవలకు అర్థం కావు కాబట్టి మీరే దాన్ని డీకోడ్ చేసి చెప్పాలా ప్రజలకి వీటిని మీరు ప్రకటించాలంటే అనేకల పోయి వీటిని ఈ వాక్యాన్ని మీరు చూపించాలంటే మీరు మీకు నేను ఎన్కోడ్ చేసి చెప్తున్నా సర్పములు తేలి అంటే ఎవరు మీకు తెలుసు వాళ్ళకి తెలియదు కానీ వాటిని మీరు డీకోడ్ చేసి చెప్పాలి సర్పంలు అంటే అధిపతులు సర్పంలు అంటే ప్రధానులు ఆ తేళ్ళంటే అధిపతులు అన్న విషయాన్ని మీరు ఏ రీతిగా చెప్తారు మనుషులకు ఈ రెండు గుంపుల చుట్టూ ఇస్లా ఉంటారు లేక క్రైస్తవులు ఉంటారు మూడవ గుంపు మనం మటుకు నాలుగవ గుంపు లక్ష నలభై వేల మందిని మనం ఎప్పుడు కూడా విలతో ఉండం వారిని వారి గురించి ఆలోచిస్తూ అంటాము సర్పంలో తేలిన కురితులు మనకు తెలుసు ఎందుకంటే సర్పంలోని తేలిన తొక్కుటకు మనకు అధికారం ఇచ్చింది దేవుడు వారి బోధ వారి విధనాలు అన్నింటినీ మనం చూపించాల మనుషులకు మనకు ఇచ్చిండ అధికారం కానీ ఎందుకు ఇచ్చిన అధికారం వీళ్ళని వారి నుంచి వేరుపరచడానికి ఎట్లయితే దేవుడు మనల్ని లోకం నుంచి వేరుపరిచిండో మతపరమైన జీవితం నుంచి బడి తీసుకొచ్చిండో మనం అంతే వీళ్ళని కూడా ఆ రీతిగా వేరుపరచాలా వేరుపరచేది ప్రభు కానీ మనల్ని సాధనంగా వాడుకుంటాడు దేవుడు అన్న విషయం మనం అక్కడ నేర్చుకోవాలి ఆయనను మేలును అసహించుకొని హీడ చేయ ఇష్టపడుదురు యా జబ్బుల్లో ఎవరు వీళ్ళు ప్రధానులు అధిపతులు నా జన్ల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసంను చీల్చుచుందురు ఇవన్నిటిని ఉపాధ్యాయుగా అర్థం చేసుకోవాలి నిజంగా ఎవడు వాడి చర్మం పీల్చి చీల్చుకొని తినడు గుడుక గుడుకబెట్టుకుని తిన్నాడు అది విధానం అక్కడ చెప్తుండని మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇన్నిసార్లు నేను మీకు ఆ విషయం చూపించిన సర్పంలో తేలి ఎప్పుడు కూడా గొప్ప జనం యొక్క ధనాన్ని ఆశించి దోచుకుంటా ఉంటది దశమభాగ రూపకంగా కానుకల రూపకంగా ఇంకేదో రూపకంగా వాడు వాణి గొప్ప జనం ఎప్పుడైతే వాళ్ళు దేకొస్తుందో వాళ్ళు దోచుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి గొప్ప జనాన్ని వాళ్ళు దోచుకుండే వాళ్ళు సర్పంలు తేలి ఎప్పటికైనా గొప్ప జనం దోచుకుంటే ఈ రోజు ప్రపంచం క్రైస్తవ సంఘం అటెండ్ తేరండి దోచుకోవడమే అసలు దశమభాగము అనేది లేనలేదు కృత నిబన బోధలో కానీ ఈరోజు ప్ర ప్రపంచమంతట పాస్టర్స్ ఆ విధానం తీసుకొచ్చి వాళ్ళు పాపంలో పడిపోరు వాళ్ళు అక్రమంలో పడిపోయి దశమ భాగము తీసుకోవడము ఇవ్వడము అంత పాపంతో కూడింది ఎందుకంటే అది ఆజ్ఞ అతికమి ఆ ఆజ్ఞ కేవలం లేవీల కొరికి అనుగ్రహించబడింది లేవీలకి తప్ప ఎవరికి ఆ భాగం ఇవ్వడానికి వీల్లేదు అది ఇసలు సాంఘిక న్యాయ విధానం ఈరోజు బయట తీసుకొచ్చి ఏ స్లవు చెప్పలేదు తీసుకోమని పౌలు చెప్పలేదు తీసుకోమని శిష్యులు చెప్పలే తీసుకోమని ఏ వాక్యంలో లేదు దశమ భాగం గురించి వాళ్ళు దాన్ని భారంగా మనుషుల మీద పెట్టి వాళ్ళ నుంచి పొందుకుంటున్నారు అది జనులను దోచుకొని తినడం వాళ్ళ మాంసంలు తినడం వారి ఆస్తులు చీల్చుకోవడం నా జన్ల చర్మంను ఊడదీసి వారి ఎముకల మీది మాంసంను చీల్చుచుందరు నా జన్ల మాంసమును భుజించు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలు విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయు నట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తులీలుగా పగలగొట్టి ఉన్నారు గొప్ప జనాన్ని వీళ్ళు సంపూర్ణంగా దోచుకుంటారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు యుగ సమాప్తిలో మత క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు అందరూ అన్న విషయాన్ని చెప్తాం ఎవరు దోచుకుంటారు అనేది కూడా ఉంది ఇక్కడ కాబట్టి ఎవడు ధనికుడు అవుతాడు ఎవడు పేదోడైతాడో మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఎవడు ధనికుడు అవుతాడు ఖచ్చితంగా ప్రతి పాస్తర్ ధనికుడు అవుతాడు చర్చ్ లీడర్స్ అందరు ధనికులు అవుతారు వీళ్ళు మట్టు పేదోలు అవుతారు ఎందుకంటే వాళ్ళని దోచుకుంటున్నారు కాబట్టి ఇది విధానం ఇది మీక చూడలేక భరించలేక చాలా వేదనతో వీటిని ప్రకటిస్తున్నాడు ఎంతగా అతని దేవుని ఆత్మాతను ఆవరించుకుందో మీరు ఇక్కడ చూస్తారు వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని గనుక వారు యోహవకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకును కాబట్టి వీళ్ళు సర్పములు తెలు ఎంతగా ప్రార్థనలు చేసినా అవి పనికిరని ప్రార్థనలు వారి ప్రార్థనకి ఒక్కటి దాని ఒక్క ప్రార్థన కూడా జవాబు రాదు దురదృష్టం ఏంటంటే గొప్ప జనము వారి దగ్గర ప్రార్థన చేయించుకుంటది ఇక్కడ ప్రవక్త ఏమంటుండంటే అటువంటి యాచకులు అటువంటి అధిపతులు అటువంటి చర్చ్ లీడర్స్ ప్రార్థనలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రార్థనలకి నేను దేవుడు వినడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రార్థనలు వినడు అని కానీ గొప్ప వాళ్ళ దగ్గర అయ్యా మా కొరకు ప్రార్థన చేయంటే వాళ్ళ ప్రార్థన విన్నప్పుడు వీళ్ళకి ఎట్లా సమాధానం క్రైస్తవ జీవితం అట్లా తయారైంది రోజు అని విషయాన్ని హెచ్చరిస్తుండ్రు చూడండి ఇంకో ఆశ్చర్యకరంగా ఆహారము నములుచు సమాధానమని పలుకు చుండు ఒకడు తన నోట ఆహారము పెట్టిన అతని మీద యుద్ధము ప్రకటించు వారినై నా జలను పొరపెట్టు ప్రవక్తలను కూర్చి యోహోవా ఇలాగూ సెలవిచ్చినది ప్రవక్తల గురించి మాట్లాడుతుండీ ఇప్పుడు చూడండి మీరు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును సోద చెప్పకుండా మీకు చీకటి కమ్మును అంటే ఈ రెండు గుంపులు ఖచ్చితంగా శాశ్వతంగా నరకానికి పోతాయి అని హెచ్చరిస్తున్నాడు మీరు దర్శనము దర్శనము మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును సోద చెప్పకుండా మీకు చీకటి కమ్మును ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును అంటే వీళ్ళు ఇంకా వెలుగు చుడు వాళ్ళ జీవితంలో శాశ్వతంగా వెళ్ళిపోతారు మనకు మట్టుకు నీతిశూరుడున్నాడు ఈ విషయం అర్థం చేసుకోదా గొప్ప జనము నీతిశిరుడు వాళ్ళతో పట్టున్నారు అనుకుంటున్నారు కాని వాళ్ళకి లేడు ఎందుకంటే వాళ్ళు ఈ రెండు గుంపులతో కలిసినే కాబట్టి వారికి నీతిశిరుడు లేడు వాళ్ళ మీద ఉదయించాడు వాళ్ళకి ఎప్పుడు ఉదయిస్తాడు వాళ్ళు ఈ రెండు గుంపుల నుంచి తృళీకరించుకొని వాళ్ళ జీవితాలు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే నీతిశిరుడు వాళ్ళ జీవితాలలో ఉదయిస్తాడు ఇట్టి ప్రవర్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును అంటే ప్రభు ఎప్పుడు వాళ్ళకి బయలుపరచాడు ఎందుకంటే నీతిశ్వరుడు అని ఆయనే ఆయన సాదృశ్యం ఇది కాబట్టి ఈ ప్రవక్తలు వాళ్ళ సొంత తలంపులతో ప్రవచించే వాళ్ళు కాబట్టి వీరికి ఎప్పుడు కూడా దేవుడు అనిపించాడంట పగలు చీకటి పడును అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు వీళ్ళు కచ్చితంగా సిగ్గుపొందేవాళ్ళు సౌదాలు తెల్లబోదురు దేవుడు తమకు రతరీయకుండా చూచి నోరు మూసుకొందురు నేనేతే చూడండి నోరు మూసుకోవడం అంటే శాశ్వతంగా వాళ్ళు సైలెంట్ అయిపోతారు అంటే ఇంకా వాళ్ళ జీవం ఉండదు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు నేనైతే యాకొబ సతతి వారికి తమ దోషమును ఇసలకు తమ పాపమును కనబర్చుటై యహోవా ఆత్మవేషం చేత బలముతోనూ తీర్పు తీర్చ శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాళ్ళనై అంటే దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడాలన్న విషయాన్ని హెచ్చరిస్తున్న ప్రతిరోజు ఉదయ్యి ప్రవ్వాని యొక్క పర్షాత్మ అభిషేకం నాకు దయచేయి నూతనంగా నన్ను అభిషేకించు నేను ధైర్యంగా నీ పక్షాన్ని నిలబడాల ప్రవ్వా అన్న ప్రార్థన మనకు మీక ఆ రీతిగా జీవించే సాక్ష్యం చెప్పడు యాటో సంతతి వారి ప్రాధాన్యలారా అధిపతులారా ఇప్పుడు చూడండి వాళ్ళ గురించి న్యాయము న్యాయం ధృవీకరించచ్చు దుర్నీతిని నీతిగా ఎంచి చూ న్ న్యాయంని తృణీకరించడం వీళ్ళకి సాధారణమైన జీవితం దాని తర్వాత దుర్నీతిని నీతిగా ఎంచడం అంటే చేస్తున్న తప్పును సరి ఇది సరైనది అని సమర్థించుకోవడం చేసిన తప్పును సమర్థించుకోవడం అనేది దుర్నీతిని నీతిగా మార్చుకోవడం ఇది క్రైస్తవులు చాలా చేస్తావు తప్పేముంది బ్రదర్ వాడు నాకు పైసలు ఇస్తున్నాడు వాడి దగ్గర డబ్బు ఉంది నేను వానికి ఏం కష్టపెడతాను కదా నేను జబర్దస్త్ ఏం తీసుకుంటున్నాను కదా వాడు ఇస్తుంది కాబట్టి తీసుకుంటున్నా వాడు ఎన్ని శాపనార్ధాలు పెట్టి నీకు ఇస్తుండే నీకేం తెలుసు బయటికి నవ్వుతూ వాడి హృదయం అంతా ద్వేషంతో నిండింది దాని తర్వాత నేను పట్టిస్తారే ఏసీబీ కో అది దుర్నీతిని పుట్టించండి కాబట్టి నీవు దుర్నీతిని నీతిగా ఎంచుచున్నావు ఈ మాట ఆలకించుడి నరహత్య చేయుట చేత సియోనోను మీరు కట్టుచున్నారు ఇది క్రైస్తవ సంఘాన్ని కట్టించే విధానం సేను కట్టడం అంటే సంఘాలు కట్టడం సంఘాలను నిర్మించడం అని అర్థం కాబట్టి ఈ రోజులలో ఏ రీతిగా ఉంటుంది ఆ ఆ రోజుల్లో ఏ రీతిగా ఉందట దేవుని మందిరాన్ని కట్టడం ఏ రీతిగా ఉందంట నరహత్య చేట చేత దా అందుకే దేవుడు మందిరాన్ని కట్టనీయలేదు ఎందుకంటే నువ్వు నీ చే రక్తం ఉంది నువ్వు ఎంతగానో హత్య చేసిన నువ్వు నరహత్య చేసిన వాడవు ఎవరిని యూరియాని నరహత కదా యూరియా ఉరియాని యుద్ధంలో పంపించి మొద మొదటి పంక్తులు పెట్టించి యుద్ధం రాని వాడిని మొదటి పంక్తులు పెడితే ఒక్కసారి చచ్చిపోతాడు వాడు దాని తర్వాత మన భార్యను పెళ్లి చేసుకుంటాడు అవన్నీ మనకు తెలిసిన విషయం లేదు చాలా కన్నింగ్ అవన్నీ చేసి మనకు కన్నింగ్ మైండ్ అవసరం లేదు అంటే కన్నింగ్ అంటే ఏమంటాము నక్క నక్కజిత్తులే నక్క కన్నింగ్ అంటారు ఇంగ్లీష్ లో కన్నింగ్ మైండ్ మనకు వద్దు మనకు అవసరమే లేదు అటువంటి జీవితం మనకు వద్దే వద్దు కపటంతో కూడిన మన జీవితంలో మనకు వద్దా ఎందుకంటే కపటం ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ప్రభుని సంతోషపరచాలని ఇక్కడే మనం చూస్తాం మీకు చూపిస్తూ చూడండి ఇప్పుడు వాక్యం నరహత్య చేయుట చేత సిట్టుదురు దుష్టత్వము జరిగి జరిగించట చేత మీరు కట్టుదురు కాబట్టి సంఘాలను ఎరిది కడుతున్నారంట నరహత్య చేత దుష్టత్వం చేత అది కోయవరం చూపించిన నరహత్య చేత ఎట్లా కడుతున్నారంటే ఈ రోజులలో ప్రతి సంఘంలో మనం చూస్తున్నాం మీరు బ్రదర్ నరహత్యక్కడ జరుగుతుంది కదా ప్రభువు దాన్ని మనకు జ్ఞాపకం చేసిండు నీ సహోదరిని నువ్వు ద్వేషిస్తే నువ్వు అప్పుడే వాడిని హత్య చేసినట్లు అన్నాడు ఎందుకంటే యేసు చెప్పిన విధానము అన్నిటికంటే సంపూర్తి సంపూర్ణమైనది ఆయన ఆజ్ఞ మోసే మీకు చెప్పిండు నిరాహతే చేయకూడని కానీ నేను మీకు చెప్తున్నా తన సహోదరిని ద్వేషించిన వాడు తన హృదయంలో అప్పుడే వాడిని నిరాహతే చేసినట్లు అన్నాడు అంటే నరహతి అనేది చేతులతో చేసి చూపించేది కాదు నీ హృదయంలో ద్వేషం పెట్టుకున్నావు కాబట్టి ఆ ద్వేషం నీ హృదయంలో నుంచి నీ శరీరంలోకి బయటకు వచ్చి క్రియారూపకంగా నువ్వు దాన్ని మార్చుకుంటావు ద్వేషాన్ని నిజంగానే బయటికి చూపించుకుంటావు ఎట్లా మరణ హత్య చేయడం రూపకంగా కాబట్టి ద్వేషం అనేది నరహతితో సమానం కాబట్టి ఈరోజు సంఘాలన్నీ అటనే కట్టబడతా సంఘం మీరు చెప్పండి ద్వేషం లేకుండా కట్టబడడం నేను ఇక్కడ మహనేస్తే నేను చిన్నప్పటి నుంచి హెబ్రోన్ సంఘంకి వెళ్ళినా అక్కడ బ్రదర్ భక్త సింగ్ చెప్తున్న మాటలకి అంటే డైరెక్ట్గా ద్వేషం చూపించక ఆయన నుంచి విడిపోయి ఆయన మీద కోపంతో విడిపోయి బయటికి ఇంకొక సంఘం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు ఒక సంఘం నుంచి ఇంకొక సంఘం బ్యాప్తిస్ట్ సంఘం నుంచి ఇంకొక బ్యాప్తి సంఘం దానికి ఇంకొక న్యూ బ్యాప్తిస్ట్ సంఘం అని ఇంకేదో బ్యాప్టీస్ అనే పదాలు పెట్టుకుంటారు వీటి అంతా ద్వేషంతో వీళ్ళంతా అక్కడ చర్చ్ లీడర్స్ ఈ చర్చ్ లీడర్స్ కొట్టాడుకోవడము అందులోకి వెళ్ళి సగం చర్చ్ లీడర్స్ బయటకు రావడము బయటకు వచ్చి ఇంకొక పాసాలను పెట్టుకుని ఇంకొక చర్చి కట్టుకోవడం లేదు ఈరోజు ప్రపంచం అంతా కట్టను నేను ఎన్నే సాక్ష్యాలు విన్నాను పలాని పాసాని తిట్టిండీ వాడు దేశంతో బయటకు వచ్చి ఇంకొక చర్చి పెట్టుకోవడం నేర్తుందా లేడచ్చు ఖచ్చితంగా తీరుతుంది మన నేను ఎన్ని సగా చూసినా ఎన్ని స్థలాల్లో చూసినా బెరాకా సంఘం అని ఒకటి వచ్చింది అదంతే ఫిబ్రవరిలోకి విడిపోయి ఎవరి రోజుల నుంచి కొంతమంది పెద్దలు బయటకు వచ్చి బెర్రాకాలను ఒకరు పెట్టుకున్నారు ఆ బేరకాయ మళ్ళా పెద్దలు కొట్లాడుకున్నారు నాకు ఆధిపత్యం ఇస్తలేవు నాకు ఇంపార్టెన్స్ ఇస్తలేవు అని కొట్లాడుకొని అందుకెళ్ళి ఇంకొక మంది బయటకు వచ్చినారు అట్లా అందరూ ద్వేషంతో బయటకు వచ్చి కోపంతో బయటకు వచ్చి ఒకడి మీద ఒకడికి కోపం వచ్చి ఈ పాస్టర్ నన్ను ఎప్పుడు నన్నే కావాలని నా కొరికి కావాలని వాక్యం అని పాస్టర్ మీద కోపంతో బయటకు వచ్చి ఇంకొక సంఘం పెట్టుకున్నాడు ఇటువంటి కేసులు ఒకటిగా సవా లక్ష కేసులు గత యాభై సంవత్సరాల్లో ఈ యాభై సంవత్సరాలు జరిగినాయి అన్నీ యాభై అరవై సంవత్సరాలునే అన్ని ద్వేషంతో బయటకు వచ్చి స్టార్ట్ అయిన ఈ సంఘాలు మన కాలంలో నెరవేర్తలేదా ఇది కాబట్టి ద్వేషించడము కోపగించుకోవడము హత్యతో సమానమని మన ప్రభు చెప్పింది కాబట్టి మనకి ఈ వాక్యం అర్థమవుతుంది ఈ రోజు ఈ ప్రవర్శనం నెరవేరుతుంది హైదరాబాద్ గంభీరంగా నెరవేరుతుంది నేను ప్రేర పౌర్ సాగం నుంచి బయటకు వచ్చాక చాలా మంది నన్ను పెట్టమన్న సంఘం వారు సండే పూట నువ్వు కూడా ఒకటి చర్చి పెట్టు బ్ర అనేసి చాలా మంది ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అడిగింది ఎందుకంటే మేము సండే వచ్చి మేము ఆరాధించుకోవచ్చు కదా అనేసి ఒకసారి మనము ఆ మృగం నుంచి బయటకు వచ్చినాక ఇంకొక మృగం మనం తయారు చేసుకోం ఎందుకంటే క్రైస్తవ సంఘమే బైబుల్లో ప్రకటన గ్రంథాలను చూసిన ప్రవచనము అది ఒక మృగంతో పోల్చబడేది అది జబర్దస్తి చేస్తుంది గొప్ప మీద అది ఇవన్నీ మీకు తెలిసింది నేను కొత్తగా చెప్పేది కాదు మీకు కాబట్టి మనము ఒక మృగంని విడిచిపెట్టి దాని నుంచి బయటకు వచ్చి దాన్ని సహవాసంలోకి వెళ్ళి బయటకు వచ్చినాక మనం మళ్ళా తిరిగి అటువంటి సహవాసంలోకి పోతే మనకు బుద్ధి కదా కుక్క తన వాంతికి తట్టు తిరిగినట్లే కదా కాబట్టి మనం ఇంకొక మృగాన్ని తేదీసి మన భుజాల మీద పెట్టుకొని మొయ్యం మనం మనకి ఈ విషయాలు మనం స్వతంత్రం పొందినం ఆయన ఆత్మలో స్వతంత్రం మనకి కాబట్టి మనం విడుదల పొందినం తిరిగి మనం ఆ సహవాసంలోకి మనం పోం ఎందుకంటే అందులో ఏముంది అక్కడ అంతా అవినీతి దుర్నీతి అవే ఉన్నాయి కదా అవే మనం చూపిస్తున్నాం చూడండి నరహత చేయట చేత సేను మీరు కట్టుదురు దుష్టత్వము జరిగించ చేత ఎరుసేమును మీరు కట్టుదురు జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు ఇప్పుడు నేర్చుకు వెళ్తే ప్రపంచం మొదట అంటే బాగా అర్థేసుకోండి జనులు ఎన్నుకున్న ప్రధానులు అందుకే వాళ్ళని జనుల ప్రధాన అంటారు అంటే జనుల యొక్క ప్రధాన జనులే వాళ్ళని ఎన్నుకున్నారు అది దేవునికి విరోధం దేవుడు మనం రాజుగా ఎన్నుకోవాలనేసి సమయుల గ్రంథం మొదటి గ్రంథాలను మనం చూస్తాం కానీ ప్రజలు ఏమన్న మాకొద్దు మాకు అన్ని ఆ ఇరుగు దేశాలకి రాజులు ఎక్కున్నారో మాకు కూడా ఒక రాజు కావాలా అని ఎన్నుకున్నారు వాళ్ళు అది తప్పు మీరు కష్టాల వాడు మిమ్మల్ని దోచుకుంటాడు అని హెచ్చరిస్తాడు సమయల్ అయినా గాని అయినా పర్లేదు మాకు రాజీవాళ్ళు అంటాడు సమీ అంటాడు వాడు మీ యవనస్త వాడు దాసుల్లాగా బానిసలాగా వాడుకుంటాడు మీ కుమార్తెలను దాదేళ్లాగా వాడుకుంటాడు రాజు వాని పరి అయినా గాని వాడు మీ భూములు తీసుకుంటాడు మీ ఇండ్లు తీసుకుంటాడు మీ ఆస్తులు తీసుకుంటాడు మీ పంటలు తీసుకుంటాడు అయినా గాని ఎంతగా చెప్పినా కూడా వాళ్ళు మాకు మనుషుల మనుషుల మన మానవ రాజు మాకు అవసరం దైవికమైన రాజు మాకు వద్దు దేవుడు మాకు రాజుగా వద్దని దేవుడిని తృణీకరించి ఇసలిపోదు ఈరోజు కూడా అందరూ అంతే అందుకే నేను ఎప్పుడు ఎలక్షన్స్ పాల్గొనను ఎప్పుడు ఓటు వేయను ఎందుకంటే ఆత్మీయృష్టం చూడండి ఎవనికి ఓట్ వాడు నాకు రాజు ఏ పాస్టాని వాక్యం చెప్పలేడు చెప్తేవని తంతర్ వాళ్ళ చర్చలేదంతర్ నువ్వు ఎవరికైనా మినిస్టర్కి ఓట్ వేస్తున్నావు అంటే వానికి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నావు నువ్వే నా రాజుగు నేను ఎన్నుకుంటున్నా నా మీద రాజుగా ఉండడానికి అంటే నువ్వు ప్రభుని ధృణీకరిస్తున్న ఓ రీతిగా ఆత్మీయ చూస్తే కాబట్టి మనకి ప్రభు రాజు నాకు ప్రభువే రాజు ఆయన రాజులకు రాజు నాకు ఏ మినిస్టర్ అవసరం లేదా ఆ సత్యం బయలుపరచబడ్డామని చెప్పి నేను ఇంతవరకు మళ్ళీ నువ్వు నువ్వు ఓటు వేయకుంటే ఓటేసినట్టే నీ నష్టం నాకేం లాభం నాకు ఏ రీతిగా లాభం ఉండదు ఏ రీతిగా నష్టం ఉండదు కానీ నా ఎవడైతే వేసుకుంటున్న వాళ్ళకి డబుల్ టైం శాపం అన్నట్టే కదా నా శాపం నా మీదకి రావాల్సిన శాపం వాని మీద వెళ్ళిపోతుంది కదా సారీతిగా వాడు శాపం వదులుతున్నారు డబుల్ టైం నా ఓ వాడు వాడుకుంటుండే సరే దాని మీద నాకు ఏమంతా విలువ ఉండదు ఎందుకంటే ఆ సత్యం అర్థమైంది నాకు కాబట్టి నేను ప్రభుని తప్ప ఎవరిని నా రాజులాగా ఎన్నుకోను ఆయన ఆయన కంటే ఇంకా ఎవరిని లోకంలో ప్రేమించాను అటువంటి స్థితికి వస్తే ఆ వ్యక్తిత్వం దూరం ఉండడానికి ప్రయత్నిస్తా గాని ప్రభుని సంపూర్ణంగా ప్రేమించడానికి తీర్మానించిన వాళ్ళం అందుకే మనం ఈ దశలో ఇక్కడ నిలబడుతున్నాం లేకపోతే ఇక్కడ ఉండకపోయే వాళ్ళం లేకపోతే మీ మీతో పాటు తిరగకపో అంతేనా బట్టి ప్రభుని మనం సంపూర్ణంగా ప్రేమించాలన్న విషయాన్ని మీక మనకి జ్ఞాపకం చేస్తారు మీకు ఒకసారి చూపిస్తాను నేను చూడండి వాడి యాజగులు కూటికి కూలికి బోధితురు ప్రవక్తలు ద్రవ్యము కొరకు శోద చెప్పుదురు అంటే వాడు ఎప్పుడు ధన వ్యామోహంతో ఉన్నారు వీళ్ళిద్దరు ఎవరు చూడండి యాచకులు ప్రవక్తలు ఇంతకుముందు ఎవరు ప్రధానులు అధిపతులు కదా ఇంతకుముందు ప్రధానులు అధిపతులు ఈ అధ్యాయము ఆరంభంలో ప్రధానులు అధిపతులు ఎట్లా జీవిస్తుండ్రు అని చెప్పినాక అధ్యాయము ముగించే టైంకి యాచకులు ప్రవక్తలు ఎట్లా జీవిస్తున్నారు అంటే నాలుగు ఈ నాలుగు ఆత్మీయ దృష్టితో చూస్తే రెండు గుంపులుగా మార్చబడతాయి అంటే ప్రధానులు అధిపతులు సర్పంగా తేలిైతే ఇక్కడ యాచకులు ప్రవక్తలు సర్పతి తెల్లలాగా మారిపోతున్నారు అది చాలా ఆశ్చర్యకరమైన ఇవి వీళ్ళిద్దరు శారీరకంగా ఉన్న వాళ్ళు ఎవరు ప్రధానులు అధిపతులు శారీరకమైన వాళ్ళు కదా మనుషులు సో దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో ఫిజికల్ లేయర్ నేను ఫస్ట్ టైం వాడుతున్నా పదం మీ దగ్గర ఫిజికల్ లేయర్ లో దేవుని వాక్యము ఫిజికల్ లేయర్ లో కూడా నెరవేరుతూ ఉంటది స్పిరిచువల్ లేయర్ లో కూడా నెరవేరుతూ ఉంటది స్పిరిచువల్ లేయర్ ఏరీతే నెరవేరుతుంది చూడండి యాచకులు ప్రవక్తలు సర్పముల తెల్లలాగా ఏ రీతికైతే ప్రధానులు అధిపతులు ధన వ్యామోహంతో నిండి ఉన్నారో యాచకులు ప్రవక్తలు కూడా ధన వ్యామోహంతో నిండున్నారు కాబట్టి సర్పంలో ఎప్పుడు ధనము ఈ లోకాన్ని సంపాదించుకోవడం కాని ప్రవాణుడు ఈ లోకాన్ని ఆశించకుడి ఈ లోకంలో దేనిని ఆశించకుడి ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకుడి అన్నాడు ఎందుకంటే ఈ లోకంతో స్నేహము దేవుతో వైరం దేవుతో దేవునికి నువ్వు శత్రువు అయిపోతావు ఈ లోకాన్ని ఆశిస్తే కాబట్టి ఈ లోకంతో నాకేమీ పని లేదు అని ఆయన హెచ్చరించింది నేను ఈ లోక సంబంధిని కాను అని హెచ్చరించాడు కాబట్టి మనం కూడా ఈ లోక సంబంధం కాదు కానీ వీళ్ళు ఈ రెండు గొంపులు అంటే ప్రధానులు అధిపతులు యాచకులు ప్రవక్తలు ఈ లోకస్తులు వాళ్ళ విధానాలు మీరు చూస్తే బాగా వాడు గంభీరంగా స్టేజ్ నిలబడినప్పుడు వాడు ఈ లోకస్తులానే కనిపిస్తుంటున్నారు ఎప్పుడైనా కానీ వాడు డ్రాగన్ లాగానే మాట్లాడుతూ ఉంటాడు సరే నేను కొంత కఠినంగా తయారైతుంది వాక్యం వద్దు డ్రాగన్ స్పీక్ వాడు బయటికి గొర్రె పిల్లలాగానే ఉంటాడు గానీ వాడి మాట మాట్టుకో డ్రాగన్ లాగా ఉంటది అవి ఇప్పుడు చూపించను ఒకసారి మీకు చూపిస్తా ఆ దశకు మనం ఎదిగినప్పుడు సరే నేను కూడా సంపూర్ణంగా ఎదగలేదు ఆ దశకి చెప్పడానికి ఎందుకంటే నేను చెప్పేది మీకు అర్థం కావాలా అది వాక్యంలో ఉందా లేదని మీరు చూడాలి కదా వాళ్ళు గొర్రెలే గాని తోడేళ్ల చర్మం వేసుకున్న వాళ్ళు ఉన్నా లేదా వాక్యం ఆయన చెప్పిండ లేదా వాళ్ళు గొర్రెల్లే గొర్రెల్లా గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్లు అంటే బయటికి గొర్రెల్లా కనిపిస్తారు గాని లోపల తోడేళ్లు తోడేలు ఏం చేస్తాయి చెప్పండి వాటి నేచర్ ఏంది రక్కేసి గుంజుకోవడమే కదా చర్మం గుంజేసం పోతుంది సో వాళ్ళని ఆ రీతిగా పోల్చిండు ప్రభు సరే మీకు మనకు ఆ విషయాన్ని చూపిస్తుండు యాచకులు ప్రవక్తలు ఎట్లా తయారయ్యారు చివరి కాలంలో చూడండి అది ముగిస్తుంది వాక్యాన్ని ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదే చెప్పు అంటే డబ్బు కొరకు వాక్యాన్ని చెప్తారు సోదే అంటే తెలుసు మీకు ఏందో చెప్పండి ఎవరన్నా చెప్పండి సోదే అంటే ఏందో సిగము ఇక్కడ భాషలో సిగం ఊగి అంటే సోదే అంటే ఏంది సిగం ఊదితే చెప్తారు కరెక్టే సిగం ఆత్మ వస్తుంది అంతేనా ఆ ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు సోద చెప్తారు సోదే అంటే ఎట్లా పొగడము ఓకే సరే పొగడము ఒక వ్యక్తిని పొగడడం సోద చెప్పడం ఇంకా నీకు జరగబోయేది నీకేం జరగబోతున్నాయి భవిష్యత్తులో నీకంత మంచి ఉండబోతుంది అని చెప్పేది కూడా సోదే ఇంకా జ్యోతిష్యం కూడా సోదేలాగానే ఉంటది నీకు ఇది కాబోతుంది నీకు అది కాదు నీకు ప్రమోషన్ రాబోతు పెళ్లి కాబోతుంది పిల్లలు కొట్టబోతున్నారు నువ్వు పెద్ద ఇల్లు కొంటావు నువ్వు పెద్ద కారు కొంటావు అంతేనా ఇంకేముంటే చెప్పండి సోదే కరెక్ట్ గా ఏ మంత్రం లేదని వాక్యం ఉంది సోదే చెప్పడం అంటే వశీకరించుకోవడం అనర్థం అంటే ఆకర్షించుకోవడం అనర్థం సోదే చెప్పడం అంటే అంటే వాడు చెప్పిన దానికి నువ్వు సోదే చెప్పడం వాడు ఏం విషయాలు చెప్పినా నువ్వు దాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తే నువ్వు అమ్ముడు పోయిన అంతే మొత్తం ఇక నువ్వు నువ్వేమో చెప్పా చేస్తా ఇప్పుడు ఇప్పుడు గొర్రెన్ గోయి అంటే ఇప్పుడు ఘోరెన్ గోస్తావు అంతే గొర్రెని అర్పించంటే గొర్రె అర్పిస్తావు వేయట పదార్థాలు తీయంటే తీసేస్తావు అది అమ్ము అమ్మ నువ్వు అమ్మబడినవంటే సోదే అంటే మంత్రము గాని సోదే అంటే గాని వశీకరించుకోవడం ఎవడైతే మంత్రం చేస్తాడో వాడు ఎంత మనిషిని వాని కంట్రోల్లో తీసుకుంటాడు దాన్ని వశీకరించుకోవడం వాని ఆదరను తీసుకోవడం సోదరి చెప్పడం కూడా అంతే కాబట్టి నువ్వు ఎప్పుడు కంట్రోల్లోకి వస్తావు ఒక వ్యక్తి కంట్రోల్ వాడు చెప్తాడు నీకు ఇది కాబోతుంది నీకు వాడు ఏం చెప్పినా నువ్వు చేయిస్తావు అన్నట్టు అంటే నువ్వు ఆల్రెడీ వాడి కంట్రోల్కి వెళ్ళిపోయినావు వాడు సగం సత్యం చెప్తాడు సగం అబద్ధం చెప్తాడు అప్పుడు సంపూర్ణంగా అబద్ధం అవుతుంది ఎందుకంటే సగం సత్యం సగం అబద్ధం అనేది ఎవరిని ఉండదు ఉంటే సంపూర్ణంగా సత్యం సంపూర్ణంగా అబద్ధం కాబట్టి సగం సత్యం సగం అబద్ధం అంటే సంపూర్ణంగా అబద్ధమైంది ఎందుకంటే అని చెప్పింది ప్రభు ఆ విషయం చెప్పింది ఒక పండుని పురుగు తొలిస్తే మంచిగున్న పండు మొత్తం కూలి చనిపోతుంది ముద్ద మంచిగున్న కొంచెం పులిసిన పిండి ముద్ద కలిస్తే మంచి ముద్ద అంతా అది విధానం అది చెప్పింది ప్రభు కాబట్టి వీళ్ళు ఎట్లా తేరైనారన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరించండి వీళ్ళు కూలికి బోధిస్తారు అంటే వీడికి ఎప్పుడు ధన వ్యామోహం మంచి వాక్యం చెప్తే ఈ రోజు నాకు ఎక్కువ పైసలు వస్తాయి అది వారి మైండ్ అదే రీతిగా ఎంత బాగా సోద చెప్తే అంటే ఎంత బాగా మనుషుని ఆకర్షించుకుంటే అంతగా నాకు పైసలు వస్తాయి ఈ రోజు నెరవేరుతుంది ప్రపంచం ఒకరిని మించి ఒకడు ఒకని మించి ఒకడు వాక్యాలు చెప్తూ పిచి పిచి వాక్యాలు పిచి పిచ్చి వాక్యాలు బైబిల్ లేని వాక్యాలు అన్ని తీసుకొచ్చి చెప్పడం వలన మనుషులు బానిసలు అయిపోయి వశీకరింపబడి వాడి జేబుల ఉన్నాయన్ని తీసేస్తాడు మెడలో ఉన్నా తీసేస్తాడు ఒక మతంలో ఉంటది ఆ ఈ మతంలో కూడా ఉంటుంది ఇప్పుడు ఒక మతంలో ఏం చేస్తాడంటే ఆ బాబా ఏం చెప్తే అవి వీడిచ్చేస్తాడు మెడలో ఉన్న బంగారు బంగారు గొలుసులు బంగారు గొలుసులు కమ్మలు ఉంగరాలు గాజులు ధనా ధన తీసి వానికి ఇచ్చేస్తారు అది నెనవేరుతుంది రోజు క్రైస్తవ సంఘంలో మీ దగ్గర ఉన్న విలువ గల దేవుడికి సమర్పించుకోండి అంటే గొలుసులు తీసేస్తారు నేను హైదరాబాద్ లో సో వానికి వీనికి తేడలేదు ఎందుకంటే రెండు స్థలంలో ఒకటే ఆత్మ ఉంది అనేది విషయం మనం అర్థం చేసుకుంటున్నాం ధన వ్యామోహం కాబట్టి వీళ్ళు సోదే చెప్పి దేవుడు నీకు పెద్ద కార్యవ్వబోతుండే నీ దగ్గర ఉన్నది అంత వాడిని ఇచ్చేస్తావు నీ జీవులో ఏముందో అంత ఇచ్చేస్తావు అది ఇప్పుడు నెరవేరుతుంది సరే ఇవి మనము బయట చెప్పలేము ఎందుకంటే వాటిని స్వీకరించే స్థితిలో లేరు ఎందుకంటే వాళ్ళ యుగ దేవత వారికి గుడితనం కల్పించిందని మనం రోమ్ల రాష్ట్ర పత్రికలు ఎన్నిసార్లు చూస్తున్నాం కానీ ప్రవచకలు యాచకులు ఎట్లా తయారైంటారు యుగ సమాప్తిలో అన్న విషయాన్ని ఎట్లా అర్థం తీసుకుంటారు మీరు ఇప్పుడు చూడండి నేను మీకు ఒక వాక్యం చూపించి ముగిస్తాను కాబట్టి సోదర్ చెప్పుతారు ఆయనను వారు యోవాను ఆదరము చేసుకుని యహోవా మన మధ్యన ఉన్నాడు గదా ఏ కీడును మనకు రానేరదని అనుకుందరు దీవునికి వ్యతిరేకంగా జీవిస్తూ చూడండి ఇదే క్రైస్తవ జీవితం ఉంది ఒక దిక్కు ప్రభు పేరు వాడతారు హలలియ పాటలు వాడతారు ఇంకొక దిక్కు వీళ్ళంతా చెత్తగా జీవిస్తుండ్రు అన్న విషయాన్ని చూపిస్తున్నాడు కాబట్టి నాకేం కాదు ప్రభు నాకు సహాయకుడు అని అనుకుంటున్నారు ఎట్లా ఉంటాడు ఆయన ఒక దిక్కు ప్రార్థన వినడానికి ఇక్కడ ఇంతకుముందు చూసినావు నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా నేను ప్రార్థన విన్నాడు అంటున్నాడు కానీ వీడు ఏమంటున్నాడు యహోవా మన మధ్య ఉన్నాడు కదా అంటే అనుమానమా ఏ కీడును మనకు రానేదని అనుకుందురు కాని మీదికి భయంకరమైన కీడు రాబోతుంది ఏమి కాదు మాకు ఎవడు గురితెరిగిన సమయంలో జలప్రాలు వారు అందరినీ కొనిపోయినా ఈ ఈ స్థలంలో వర్షం ఎక్కడ పడుతుంది ఇదంతా ఎడారి ఎడారిలో నలభై నాలుగు వర్షాలు పడతాయా దివరాత్రంలో మేమంతా నీళ్ళలో కొట్టకపోతామా అని వాళ్ళు హెలన చేసిన మోస మీద నోవాహు మీద ఎవడు గుర్తి సమయంలో జలప్రాలం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను అలాగూనే అన్నాడు ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు నా మీదికి ఏ కీడు రాదు ఎందుకంటే యహో మధ్య ఉండడం వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నేను కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును సరే ఫస్ట్ పాయింట్ చూడండి సర్పములు తేళ్లు నిమిత్తమై దున్నబడుతుంది నేను మీకు ఎన్నిసార్లు ఈ విషయం చూపించిన ఫస్ట్ గొప్ప జనము అందరూ మరణిస్తారు దాని తర్వాత సర్పములు తేళ్లు శాశ్వతంగా నరకం పోతాయి అది విధానం దేవునిది కాబట్టి తీర్పు దేవుని ఏంటి దారంభనప్పుడు ఫస్ట్ మీరు ఎక్కడ చూసినా చర్చలు కొట్టడము పాసాల చర్చల మీద ఎటువంటి జరిగినా ఫస్ట్ కాంగ్రిగేషన్ మీదనే పడతారు కాంగ్రిగేషన్ అంటే గొప్ప అంటే కింద వాక్యం వినటోళ్ళు ఫస్ట్ వాళ్ళ మీదనే పడుతుంది దాని తర్వాత పాసా దొరుకుతాడు అది విధానం దేవుడి విధానం అది ఫస్టు మత క్రైస్తం ఉన్న మనుషుల మనం చేను తినబడినట్లు సీలు దునబడుతుంది ఫస్ట్ దాని తర్వాత వీళ్ళకి దాని తర్వాత చూడడు సీయోడు కచ్చితంగా దున్నబడును ఎరుసలేమో రాళ్ల కుప్పగాను కుప్పలాగును మీరు అన్న కుప్పలు ఎందుకు ఆ రోజులలో మనుషులు చనిపోతే మనిషిని తొవి సమాధి చేస్తారు కదా మనకి ఇక్కడైతే తొవి సమాధి చేస్తారు అలా అట్లాగా మొత్తం రాళ్ళ కుప్పలు పడేస్తారు మీరు అంతగా టైం ఉండదు ఎన్ని ఎన్నెన్ను తోవ్వాలా తన శవం ఉంటే దాని మీదంతా రాళ్ల కుప్పలు పెట్టేస్తారు అంతే అది విధానం అలా అట్లా కాబట్టి అందరూ మరణిస్తారు ఎవరు మరణిస్తారు ఎరుశులేము అంటే మత క్రైస్తవ జీవితం ఎరుసలేము రాళ్ల కుప్పలగును దాని తర్వాత ఎందుకు చూడండి మందిరమున్న పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలము వలె అగును ఇది నాలుగవ క్రైస్తవ గుంపు ఎక్కడనే కనిపిస్తుంటది కానీ నాలుగవ గు్రంపు చాలా తక్కువ కనిపిస్తుంటది జాగ్రత్తగా దాన్ని చూడాలి మనం ఎందుకంటే మనము ఆ గ్రూపుకు సంబంధించిన వాళ్ళం కాబట్టి మనకు సంబంధించిన వాక్యం ఖచ్చితంగా మనకు దొరుకుతూనే ఉంటది కాబట్టి ఈ మూడు గుంపులు శాశ్వతంగా శ్రమలు అనుభవించి మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకన పోతాయి ఇదేమో దున్నబడుతుంది ఏది మత క్రైస్తవ జీవితము దున్నబడుతుంది అంటే మొత్తం శ్రమల పాలైపోయి వాళ్ళు మరణిస్తారు అన్నట్టు కాని మందిరము ఉన్న పర్వతము మీకు ఎన్నిసార్లు నేను చూపిస్తున్నా శివును పర్వతం మీద మన ప్రభువు అతనితో పాటు లక్ష నలభై నాలుగు వేలు మీకు వాక్యం చెప్పిన ప్రారం గంధంలో పన్నెండవ దేవాల చూసినాం మనము చూస్తాం దాన్ని కాబట్టి ఎక్కడుందా వాక్యం మందిరం ఉన్న పర్వతము అంటే శివును పర్వతం మీద మందిరం ఉంటది అది కేవలం లక్ష మంది సాదృశ్యం అది ఎక్కడ ఉందట అరణ్యంలోని ఉన్నత స్థలం వలె అగును చుట్టూ అరణ్యమే ఇంకా ఎవడు మనుషులు ఉండడు అందరు అందరు మరణిస్తారు కాబట్టి అరణ్యము మొత్తము నిర్మానుష్యంగా అయిపోతుంది మనుషులు లేని స్థలంలాగా ఆ స్థలంలో ఉన్నత స్థలం మీద ఆయన మందిరము కట్టబడుతుంది అది నాలుగు లక్ష వేల మంది సాదృశ్యం ఈ సత్యాన్ని వాళ్ళకి సాదృశ్యం ప్రపంచమంత్రులు దేవుడు ఏర్పరచుకుంటుంది సరే నేనైతే ఈ వాక్యాలు ఎక్కడ ధ్యానించలే అది ఆ రీతిగా నాకు అర్థమవుతుంది ఒకవేళ మీకు అది కరెక్ట్ కాదంటే మీ గరీతిగా దేవుడు బయలుపరుస్తున్నాం వాటిని చూపించండి మన జీవితంలో మనం సరి చేసుకుంటాం సరే ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతాయి మీరు ఏ కాలం నెరవేరుతాయి బ్రదర్ నాలుగవ వర్షం రెండు అంత్య దిన అంత్య దినాల్గవ అధ్యాయం మొదటి వర్షం అంత్య దిన యో మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల ఎత్తుగా ఎత్తుగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు రెండవ వచనం కదా మొదటి వచనం నాలుగు కాబట్టి యుగ సమాప్తిలో ఇది జరిగేది అన్నట్టు నాలుగవ అధ్యాయకు వచ్చినప్పటికీ ఏం చెప్తున్నట్టే యుగ సమాప్తిలో దేవుని సన్నిధికి మనుషులు ఏ రీతి వస్తారు నుంచి అని చెప్తుంది ఇదే వాక్యము ఏషియా కూడా ఎందుకంటే యషియా ఇతనికి సమకాలికుడు కాబట్టి యశాయ గ్రంథంలో కూడా ఈ వాక్యాన్ని మనం చూస్తాం చూడండి ఒకసారి యశా గ్రంథం రెండవ అత్యయం యశగ్రంథం చూస్తే ఆ వాక్యం ఇంకా సంపూర్ణంగా మనకు అర్థమవుతాది అంత్యలో యహో మందిరం పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల ఎత్తు ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వస్తారు యశ గ్రంథంలో కూడా ఈ వాక్యం మనం చూస్తాం అక్కడ ఇంకా దాన్ని దీర్ఘంగా చెప్పించి రెండవ అధ్యాయం యశగ్రంథము రెండవ అధ్యాయము రెండవ వర్షంలో అంత దినములలో పర్వతములకు పైన యహో మందిరం పర్వత శిబిరంలా స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ఉందా సేమ్ కదా వాక్యాలు సేమ్ ఉన్నాయి ఇద్దరు ఒకటే కాలానికి సంబంధించిన వాళ్ళు కానీ ఏ రీతిగా ఒకటి రీతిగా ప్రవర్తించారు అంటే ఇద్దరు దోస్తులు హోటల్ కలిసి డిసైడ్ చేసుకుంటారు ఏమో అని కదా అది పరిశుధాత్మ మత మత గ్రైతే అట్లా అనుకుంటారు ఖచ్చితంగా సమకాలీకులు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడొకరు గల పాటిలో కలుసుకుని ఉంటారు పాటిలో కలుసుకొని డిసైడ్ అయిపోయంటారు దేవుడు నాకు ఈ వాక్యం బయలుపరచినట్టే నాకు కూడా ఈ వాక్యమే బయలుపరచండు అంటే సరే మనం ఈ మిత్రం ఒకటే ప్రవచిద్దాం అని తీర్మానించుకుని ఉండచ్చు అని అనొచ్చు కానీ ఇది దానికి సంబంధించిన కాదే కాదు ఆయననేమో రాజభవనంలో ఉండి ప్రవతిస్తుడు ఈమో మారుమూల గ్రామంలోకి వెళ్ళి ఉండి ప్రవహిస్తు కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ నువ్వు ఎక్కడ ఉన్నా గానీ దేవుని ఆత్మ వివేషం వస్తే ఒకటే రీతి ఉంటుంది వాక్యం ఇక్కడ నేనే కాదు నువ్వు నిలబడ్డా ఒకటి వాక్యం కానీ తీర్మానం చేసుకోవాల్సింది నువ్వు నేను నిలబడి ఈ వాక్యాన్ని నేను చెప్పగలనా అనేసి తీర్మానించుకోవ్ తగిన ప్రయాసము తప్పదు నీకు చూడండి ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు సేమ్ వాక్యం ఉంది కదా ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు సుగ సమాప్తిలో సమస్త అనేజులంటే ఈ లోకం అంతా రక్షణలోకి రావాల్సిందే అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఈ లోకం అంతా ఆయన తెలుసుకోవాల్సిందే కానీ అది ఆలస్యం అన్న విషయాన్ని మనం తీసుకుని చండి యుగ సమాప్తికి వాళ్ళు వస్తున్నారు యుగము సమాప్తి చూస్తే ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది ఈ లోకాధికైన జీవిస్తావో నువ్వు అన్యూన్యమైపోతావు ఈశ్వదలు ఒకప్పుడు దేవుడు బిడ్డలాగా ఉన్నారు కానీ వాళ్ళు అనిల్ అయిపోయినారు అంటే అనిలు అంటే ఆయనకి దూరం ఆయనకి ఆయన గురితెరగాని వాళ్ళు అయిపోయారు ప్రభుని ధృకరించడం వలన వాళ్ళు అనిల్ అయిపోయినారు ఉన్న వేరే వాళ్ళు ఆయనను స్వీకరించడం వలన ఆయన వాళ్ళు యూదులుగా మార్చబడ్డారు వాళ్ళు ఇసర్ఫలుగా మార్చబడ్డారు శారీరకంగా ఉన్న ఈసర్పాయలు మార్చబడ్డారు ఈరోజు సెకండ్ టైం ఏం జరుగుతుందంటే క్రైస్తవులు అనిల్గా మార్చబడతారు ఎందుకంటే ఆ చరిత్ర తిరిగి నేను మన పర దేవుడు ఇసర్పాయలు దేవుడి ప్రజలుగా ఉండి ఆయనని తృణీకరించడం వలన అనిల్ గా మారిండ్రు అనిగా ఉన్న మనమందరము ప్రపంచమంతట యేసు ప్రభుని తెలుసుకొని అంతరంగమందు మందు యుధులుగా మార్చబడి యువ సమాప్తికి వచ్చేప్పటికీ మనం కూడా వాళ్ళలాగానే అనిల్గా అయిపోతున్నాం ప్రభుని ధృవీకరించడం అంటే ఆయన వాక్యం ప్రకారంగా జీవించకపోవడమే ఆయన చెప్పిన వాక్యానికి విరుద్ధంగా జీవించడమే ఆ రీతిగా ఈ ప్రవక్తలు శోధ చెప్పడం వలన క్రైస్తవులందరూ అక్కడ తయారైతున్నారు ప్రపంచం అంతటా కాబట్టి ఈ మీక గ్రంథంలోని మూడవ అధ్యాయము ఖచ్చితంగా ఒక బ్లూ లాగా మన కళ్ళ ముందు ఈరోజు నెరవేరుతుంది ప్రపంచం అంతటా ఖచ్చితంగా ఇది అంత్య దినం మనం ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా అంత్య దినం మనము దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలా మళ్ళీ చేసుకున్నాం కాబట్టి ఏం చేయాలా ఒక్క వాక్యం చూడండి మాలాఖీ గ్రంథం ఏడవ అధ్యాయం మీక మీక గ్రంథం ఏడవ అధ్యాయంలో చూస్తాము ఒక్క వాక్యం మీకా గ్రంథం ఏడవ అధ్యాయం ఆయుధ వచనం నువ్వు ఎవరిని నమ్ముతున్నావు ఎవరి మీద ఆధారపడుతున్నావు ఈ లోకంలో మనము ప్రభుని తప్ప ప్రభువుని తప్ప ఎవరి మీద కూడా మనం ఆధారపడద్దు అన్న విషయాన్ని బాగా చాలా కఠినంగా హెచ్చరిస్తున్న చూడండి మీక చాలా కఠినంగా చెప్పనుకున్నా గానీ ఇది చెప్పేస్తున్నాను ఈరోజు ఏడవ అధ్యాయం ఆయుదవచనం స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు నీ కౌకిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుము అంటే భార్య కూడా నమ్ముకునవద్దు అంటే వీరిని నమ్ముకోవడం కంటే యహోని ఆశ్రయించడం మేలు మనుషుని ఆశ్రయించకంటే యహో ఆశ్రయించడం మేలు అన్న వాక్యం అర్థమైతేనే ఈ వాక్యం అర్థమవుతుంది నీ సొంత అన్నదమ్ములను నమ్మొద్దు అని ఎందుకు చెప్తుంది వాక్యం అంటే మీరు అర్థం చేసుకోవాలి నమ్మద్దు అంటే వారి మీద ఆధారపడవద్దు అని అర్థం అర్థమైతుందా ఎవరిని నమ్మొద్దు బాయ్ అంటాం కదా దాని అర్థం ఏందంటే వాళ్ళ మీద నువ్వు డిపెండ్ కావద్దు వాళ్ళ మీద నువ్వు ఆధారపడద్దు అన్న విషయం హెచ్చరిస్తుండ్రు కుమార్తె తల్లికి తల్లి మీదికి కూడలు అత్త మీదకి లేచెదరు ఎవరి వారు వారికే విరోధంగా విరోధులు అదురు ఆ కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఎవరు ఎట్లా ఉన్నా కాని లేను అట్లు యహోవానే సేవించదు ఎవరు తీర్మానించుకున్నారు నేను ఇంటి వారిను యుహోవానే సేవించదని యోహోశివ మీరు ఏ దేవతలన్నా పూజించుకోండి మీరు ఏ దేవతలన్న మోయా దేవతలను పూజించుకోండి అమనిల దేవతలను పూజించుకోండి మీరు లోకస్థలో లోకంలోనే ఏ దేవతలను పూజించుకోండి నేను నువ్వు నా ఇంటి వాళ్ళు యోహోవానే సేవించేదము అని తీర్మానించుకున్నాడు ఆయన యోహశివ కాబట్టి మనం ఉంటుంది కూడా అదే కాలం నువ్వు పాష్ఠాలను ఆధారపడి ఆధారం చేసుకుంటున్నావా సంఘాన్ని తీసుకుంటున్నావా చర్చ్ లీడర్స్ ని ఆధారం చేసుకుంటున్నావా పొలిటీషియన్స్ ని మినిస్టర్స్ ని గవర్నమెంట్ సర్వెంట్స్ ని ఆధారం చేసుకుంటున్నావా దాదాలను ఆధారం తీసుకుంటున్నావా గల్లీ గల్లీలో లీడర్స్ ని ఆధారం తీసుకుంటున్నావా ఈరోజు అవే కదా మనకు కావాల్సినవి వాళ్ళు ఆధారం చేసుకుంటే వాడు పన్ను చేసి పెడతారు అనే కదా కానీ మనం తీర్మానించుకోవాలా ప్రభువుని తప్ప ఎవరి మీద కూడా మనం ఇర్మియా కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు అదొకటే నేను మీకు చూపిస్తాను చూడండి ఇర్మియా గ్రంథం చూడండి తొమ్మిదవ అధ్యాయము నిర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చనం ఇదే యహోవాకు మీలో ప్రతి ఒడును తన పొరుగుబాని విషయమై జాగ్రత్తగా ఉండవలేను ఏ సహోదరు నేనను ఏ సహోదరుడు అంటే ఎవరిని కూడా వాడు సహోదరుడే కావచ్చు అంటే మీరు ఇంకా బాగా చెప్పొచ్చు సహోదరుడు అంటే బ్రదర్ బ్రదర్ అంటాం కదా బ్రదర్ సిస్టర్స్ అంటుంట కదా సంఘంలో సేవలో కాబట్టి తగ్గ అర్థం చేసుకోవచ్చు మీరు ఏ సహోదరుని అంటే ఎవరిని కూడా వాడు సహోదరుని కావచ్చు దూరం కావచ్చు దగ్గర సంబంధించి కావచ్చు ఏ సహోదరునైనా నమకుడి నిజముగా ప్రతి సహోదరును తంతగొట్టి అయి తన సహోదరుని కొంపముంచును కొంపముస్తాడట వీడు ప్రతి పొరుగుబాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచుండును సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగువాణిని వంచించును మోసం చేస్తారని అర్ధ అబద్ధములాడట తమ నాలుకకు అభ్యాసము చేసి ఉన్న ఉన్నారు అంటే నేర్చుకున్నారు అబద్ధం చెప్పడం తెలియకుండా అబద్ధం చెప్తుంటారు చూడండి తెలియకుండా అబద్ధ బోధ చెప్పడం వీటన్నిటిని అలవాటు వీళ్ళు సహోదరులే కదా సత్యము పలకక వాళ్ళ సత్యాన్ని ఎప్పుడు ప్రకటించారు ప్రతి వాడు అంటే యుగ సమాప్తి అట్లా ఉంటుంది ప్రతి తన పొరుగు వానికి వంచుచు తమ నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారు ఎదుటి వాణి తప్పులు పట్టవాలని ప్రయాసపడు వాళ్ళ టైం అది అదే వేస్ట్ చేస్తారు నీ నివాస స్థలము కాపాట్యము మధ్యనే ఉన్నది గొప్ప జన విపరీట్లనే ఉంటుంది మధ్యనే ఉంటారు వారు కపటులై నన్ను తెలుసుకున్న ఉన్నారు కపట్యం ఉండేవాడు ఎప్పుడు ప్రభుని తెలుసుకోలేడన్న విషయం ఇప్పుడు మనం అర్థం తీసుకుంటున్నాం కపటం అంటే ఏం చెప్పండి లోపల ఒకటి బయటకు ఒకటి అనేది అంటే బయటికి భక్తి లోపల దుశత్వం సైతాను ఆత్మ కాబట్టి బయటికి భక్తి కయంలో కపటం ఉండే కదా కాబట్టి ఏషంలో కూడా కపటం ఉండే కాబట్టి దుష్టత్వంలో ఉండే వాళ్ళందరూ ఈ రీతిగా ఉంటారు కాపాడటం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీరు ప్రభుని తెలుసుకున్నలేరు ప్రభుని వివేచించ జరిగింది ఇది యహో ఇది ప్రవచనం ఇది ఖచ్చితంగా సత్యం అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి మనుషుని ఆశ్రయించద్దు ఎవరి మీద ఆధారపడద్దు మనం యువ సమాప్తిలో చాలా స్మార్ట్గా చాలా కేర్ఫుల్గా ఉండాలా దేవుని మీద ఆధారపడ నేర్చుకోవాలా కాబట్టి ఎవరిని నువ్వు ఆధారపడుతున్నావు ఎవరిని ఈ టైంలో నువ్వు ఎట్లా సువార్త ప్రకటించాలా ఎట్లా వాక్యం ప్రకటించాలో నీకు తెలియాలా ఆత్మ అని వివేచించడం నేర్చుకోలే ప్రభు వరం అనుగురించి ఈ టైం ఇది చాలా ముఖ్యమైన కాలం ఈ కాలంలో నేను వివేచించలే ఏ ఆత్మ ప్రభు నుంచి వచ్చింది ఏ ఆత్మ దృష్టి నుంచి వచ్చిందో వివేచించే కాలం నీది అందుకే నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం అందుకే నీకు బాప్తిజం అవసరం లేకపోతే నీకు వరం రాదు అది ఇవ్వడే నా నీ జీవితాన్ని నువ్వు సమాధానం పరచుకోకపోతే నీకు ఈ వరాలు రావు నువ్వు ఎంత సేవలో ఉన్నా గానీ కాబట్టి ఫస్ట్ నువ్వు నీ జీవితాన్ని సెటైట్ చేసుకోవాలి ఆయన సన్నిధిలో దానికి సిద్ధపడతానే నీకు ఇవన్నీ వరాలు అనుగ్రహించబడతాయి అప్పుడు నువ్వు వివేచించగలవు నువ్వు అప్పుడు పాముల వలె వివేకులై ఉండి పౌరముల వలె పౌరె నిష్కలంకులై ఉండే అని చెప్పిండ కేర్ఫుల్ ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా చాలా స్మార్ట్ గా తప్పించుకోవాలా నుంచి మీ మీద ఉపద్రం వచ్చే గ్రహించి ముందుగానే నాడకలు జారుకోవాలా అలాంటి కృప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తాం కృప మైడ మీకు వందాలైనా మీ యొక్క వాక్యాన్ని మేము గనించిన ప్రవ్వా ప్రధానులు అధిపతులు ప్రవ్వా అన్యాయంగా జీవించిండ్రు న్యాయాన్ని తారుమారు చేసిండ్రు అని మీరు చూపిస్తున్నారు వాళ్ళు ధనం వ్యామోహంతో నిండి ఉన్నారు ప్రభా మనుషులని దోచుకుంటున్నారు వాళ్ళ శరళని చీల్చివేస్తున్నారు వారి ఎముకల మీది మాంసాన్ని వాళ్ళు మృంగివేస్తున్నారు ప్రవ్వ ముక్కలు ముక్కలుగా చేసుకుని వండుకుంటున్నారు ప్రవ్వ అంతగా మనుషులని దోచుకుంటున్నారు ప్రభా ప్రపంచం అంతటా ఈరోజు నెరవేరుతుంది అది మేము చూస్తున్నాం నైనా అది భరించడానికి సిద్ధంగా ఉంది దాన్ని ఎట్లా మేము ఎదుర్కోగలం దాన్ని మేము శారీరకంగా ఎదుర్కోలేం ప్రభా దానికి వ్యతిరేకంగా మేము ఫైట్ చేయలేం ఆ రీతిగా మేము ఫైట్ చేస్తే మమ్మల్ని నక్సలేసి అంటారు కానీ మాకు వాళ్ళతో ఏ పని లేదు ప్రభా మేమున్నది ప్రేమ సిద్ధాంతం మీరు ఆ ప్రేమను చూపించడానికే ఈ లోకంలోకి వచ్చినారు ఆ యొక్క కలవరస మీరు అది చూపించినారు ప్రాణం పోనంతగా ఇటువంటి భయంకరమైన దినాలలో మేము ఉంటుండగా అయినా ఏ రీతిగా వీటిని ఎదుర్కోవాలా ఫిజికల్ లేయర్లో ఇవి నెరవేరుతున్నాయి ప్రకృతి సహజంగా ఇవి నెరవేరుతున్నాయి కానీ ఆత్మీయ రూపకంగా చూస్తే యాచకులు ప్రవక్తలు మరీ దొంగలుగా తేరైన ప్రభావ ప్రపంచమంతటా అట్లా వారి యాచకులు లంచం పుచ్చుకుంటున్నారు అనుంది వారి ప్రవక్తలు ధనం కొరకు శోధ చెప్పుతున్నారు అనుంది మనుషులను ఆకర్షించడం కొరకు వాళ్ళు అబద్ధ బోధలు ప్రకటిస్తున్నారు మోసకరమైన బిలాము బోధ నికులైతుల బోధ భూతంలో బోధ వాళ్ళు ప్రకటిస్తున్నారు ప్రవ్వా వారితో మాకు ఏ పని లేదు వారితో మాకు ఏ సహవాసం లేదు ప్రవ్వా మనుషులు అనేక ప్రాంతాల్లో పరిగెత్తున్నారు మేము ఎక్కడికి పోలేం సమస్తం మీరే ప్రవ్వా మేము ఏ మనిషి మీద ఆధారపడతలేం సహోదరుల మీద ఆధారపడతలేం మేము మీ మీద ఆధారపడుతున్నాం ప్రవ్వా మీకంటే మేము ఎవరిని ఎక్కువగా ప్రేమించాం ఎవరి రీతికుంటే మాకు చూపించండి ప్రవ్వ అది ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా సంపూర్ణంగా నిండు మనసుతో మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడగా మమ్మల్ని తయారు చేయమని యుగ సమాప్తిలో ఉంటుండగా తిరిగి మా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాం ప్రవ్వా మీరే స్వీకరించి మనం పరిశుద్ధతతో మేము జీవించలాగిన రోషం కలిగి పౌరుషం కలిగి ఇసలి యొక్క పాపంని మేము ధైర్యంగా వాళ్ళకి చూపించలాగా సేవలో నడిపించమని దానికి తగిన అభిషేకం పరిశుద్ధాత్మ నింపమని మేము ప్రార్థిస్తున్నాం అటువంటి భాగ్యాన్ని మాకందరి కలగరించి మీ రాక వరుసగా పరుచుకోమని పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె